సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులకు దేవ మహిమాస్వరూపకు తండ్రి కృపా మైడ నీకే వందాలిసయ అబ్రహాం ఇసాక్ యాకోబ్ల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం తండ్రి దాన్ని నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు శోతలు అర్పించుకున్నైనా మంచి ఆరోగ్యం మాకు శక్తిని బలాన్నిచ్చినవి తండ్రి ఈ మధ్యాకాల సమయంలోనైనా మీ సన్నిధిలో గడిపే ధన్యతను భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రించినారు దాన్ని బట్టి నీకే కృతజ్ఞత సుతులు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఈగ యుగంలో నీకే కలుగును కాక హా నా ప్రభావ ఇక మధ్యాహ్న సమయంలో ప్రభావ మీ సంధికి ఇష్టమైన మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడడం మమ్మల్ని బలపరచండి మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ఇంకా ఆత్మలోతులను నడిపించమని ఆదిష్టమైన పాటల ద్వారా మీరు మా ఇంపిన వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి త్వరగా మీరు నడిపించండి అయినా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి మీరు నూతనమైన పరిషదత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించామని యేసు క్రీస్తు పరిషద నామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ యేసే నా ప్రాణం నాయసే నా ధ్యానం నాయ నిన్ను మరవను మను మవనేస నిన్ను ఇవను ఇవని ఇవ్వరే సయ్యా నా ప్రాణం నాయ నా ధ్యానం నాయసయే ఎన్నెన్ని కష్టాలు వచ్చినా ఎన్నెన్ని ఇబ్బులు వచ్చినా ఇల్వను నీ నిన్ను నాయే సయ్యా నా ప్రాణం నీవే నాయే సయ్యా నిన్ను మరువను మరవను మరవని ఏ నిన్ను ఇవను ఇల్వ్వను ఇవనే సయ్యా నా ప్రాణము నా ఏ సయ్యే నా ధ్యానము నా సయ్యే పాపమునని పుట్టినవాడాను నా ఏ సై అకర్ణించును పుట్టినవాడాను నా ఏ సై అకర్ణించును ీ స్వాస్తమే నేను నువ్వు లేక ఉదయం మొట్టి మట నిన్ను మరువను మరవను మరువని ఏసయ్యా నిన్ను ఇవను ఇవను ఇవ్వను ఏసయ్యా నా ప్రాణము నా నా ధ్యానం నా ఏసయే పాట రా చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిద్దాం పరిశుద్ధుర వంటి ఇస్రాయల్ల దేవ మీకే కృతజ్ఞతలైనా ఈ యొక్క దినమంతా మీ సాయం చేతిని నడిపించి సురక్షితంగా కాపాడేందుకు మీకు వందాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలం నా ప్రభా యొక్క లంచ్ టైంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వదనాలు తండ్రి మీకు నామాన్ని స్థుతించలాగా ఘనపరచలాగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ఇస్తాయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లినిగాక హాలేలుయ్యా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నేను ఈ యొక్క ప్రభావ మరి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ అనేక వాక్యాలు మాకు చూపిస్తున్నారు తండ్రి ఎంతోమందికి ఇటువంటి అవకాశం లేదు ప్రభ ఎందుకంటే యథావిధిగా జీవిస్తుంది లోకం దాన్ని ఎవరు గుర్తెరగని సమయంలో జలపాలం వచ్చి వారు నా అందరినీ కొనిపోయాను అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను మేము ఆ రైతే మీ యొక్క వాక్యాన్ని స్థుతించలాగనా సమయాన్ని పోనీ యొక్క చేసుకుంటే భాగ్యను అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు ఇప్పుడు మేము వాక్యం చూడబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపుదించండి వాక్యం ని సత్యాన్ని మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉండలాగా శాపనమని యేసుక్రీస్తు నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పోయిన వారము మనం ఒక కొత్త అంశాన్ని ఆరంభించుకున్నాం నాశనకరమైన హేయ వస్తువు అని దీనికి సంబంధించిన విషయాలని మరి కొన్ని దీర్ఘంగా ధ్యానిస్తామని తీర్మానించుకున్నాం ఆ రోజు సమయాన్ని దొరికే కొద్దీ కొన్ని కొన్ని కొన్ని కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంది అనేది తెలిస్తే నీ సేవా జీవితము ఏ రీతి ఉండాలనేది నువ్వు గ్రహించగలవు ఇప్పుడు ఒక ఎత్తు అనేకులన్నీ దేవుని సరిగ్గా నడిపించడం అనిలకి సువార్త ప్రకటించడం మతపరమైన క్రైస్తవులకు మార్గం సత్య మార్గాన్ని ప్రకటించడం ఇది మన సేవా జీవితం అనిలను రక్షించుకోవాలా అట్ ద సేమ్ టైం మనుషులు మతపరమైన క్రైస్తవ జీవితంలో నులివెచ్చిన జీవితంలో ఉన్న వారిని కూడా ప్రభుత్వంతో నడిపించుకోవాలి ఎందుకంటే అది కూడా పెద్ద గుంపే వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు సంపూర్ణంగా వారి జీవితాలు అప్పుడు మార్చుకుంటారు మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక విషయాన్ని దేవుడు మనకి హెచ్చరించండి అది మత్తైస్ వార్త ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని ఒకసారి చూడండి మత్తైస్సు వార్త ఇరవై అధ్యాయంలో మన ప్రభు హెచ్చరించండి దాని గురించి అందుకు మనం దాన్ని ధ్యానించాలా సాధ్యమైన కాడికి ఈ ఈ టాపిక్ ఈ అంశము మనం ధ్యానిస్తున్న అంశం నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశాన్ని ఈ ర్యాప్చర్కల్ట్ బోధకులు దాన్ని హైజాక్ చేసిండ్రు ర్యాప్చర్కల్ట్ బోధకులు ఎట్లా హైజాక్ చేసిండ్రంటే వాళ్ళ బోధలలో వింటారు మీరు ఏమని వింటారంటే నాష్టకరమైన హేయ వస్తువు అంటే ఏంది అంటే అది నేను వచ్చేవరం కూడా వచ్చేసారి కూడా మీకు చూపిస్తాను దాన్ని సంబంధించిన విషయం ఒకప్పుడు మన ప్రభు కాలానికి ముందు జరిగిన విషయం ఇది మన ప్రభు ఇంకా పుట్టక ముందు సిరియా దేశానికి ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు అంతియోకా ఎపిపనీ ఆయన పేరు ఇంగ్లీష్లో యాంటియోకస్ ఎపిపనీ అంటారు ఈ అంతియోకా ఎపిపని అనే రాజు ఏం చేసిండంటే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ మీద దాడి చేసి దాన్ని గెలుచుకున్నాడు నేను పోయిన వరం కూడా మీకు చూపించిన ఇస్రాయల్ దేశము సంపూర్ణంగా నాశనం అయిపోయింది అనేది ఎప్పుడు బబులోను కాలంలో ఫస్ట్ పాయింట్ బబులోను వాళ్ళ దేశంకి దండెత్తే మొత్తం కాల్ ఆ దేశాన్ని దాని తర్వాత మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన డెబ్బైవ సంవత్సరంన రోమా సామ్రాజ్యము దాన్ని మొత్తం కాల్ టైటస్ అనే రాజు తితుకు అనే పేరు రాజు పేరు టైటస్ అనే రాజు మొత్తం కాల్ ఆ దేశాన్ని అయితే ఆ దేశాన్ని కాల్చి దాని ఆ మందిరాన్ని కూడా కాల్ చేసి దానికి ఉన్న బంగారాన్ని అంతా కరగ తీసుకొని వాళ్ళు ఆ రాజులు గతంలో ఆ రాజులు అట్లా విశాల్ దేశాది సర్వ నాశనం చేశారు ఈ రోజు కూడా అట్లనే అది శీతలంగా కాబట్టి మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ విషయాన్ని హెచ్చరిస్తుండే ఏంటంటే ఆ సిరియా దేశపు రాజు దానికి ముందు నేను ఇది ఈ మతస్వార్థ అంశం చెప్పక ముందు ఆ సిరియా దేశపు రాజు అంతియోకాయ ఎపి పని పేరు యాంటీయోకస్ ఎపి అనే వ్యక్తి ఈ రాజు ఇస్రాయల్ దేశం మీద దండెత్చ్చినప్పుడు మన ప్రభుకి ముందు ఆయన ఆ మందిరంలోనే కడుగుపెట్టి ఆ అతి పరిశుద్ధ ఆయన ఏం చేసిండు విషయం అక్కడ ఒక పందిని బలి అర్పించిండు ప్రజలకి పంది అంటే అసహ్యమైనది కదా దాని మీద కేవలం గొర్రెపిల్లనే బలి అర్పించాలా అది మచ్చలు లేని గొర్రపిల్లని ఎటువంటి రోగం లేని ఎటువంటి డాగు లేని గొర్రెపిల్లనే అర్పించాలి కానీ ఈ అంతి అనే వ్యక్తి ఏం చేసిడు రాజు ఆ మందిరంలో బలిపీఠం మీద పందిని బలి అర్పించండు అంటే వాడికి ఎంత ద్వేషమో గ్రహించండి దేవుడంటే ఇస్రాల్ అంటే ఇస్రాల్ దేవుడు ఎంత అసహ్యమో వాడికి అర్థం చేసుకో సిరియా రాజు ముందు చూస్తాము రాజుల గ్రంథంలో సిరియా దేశపు రాజు తన సైన్యాధిపతి నయమాను బాగుగాలని పంపించిండు అప్పుడు ఏమో భక్తి ఉండే సిరియా దేశానికి దేవుడు అంటే అంత భక్తి నయమాను అనే కుష్టిరోగిని పంపించి సైన్యాధిపతి శతాధిపతి గారు శతాధిపతిని పంపించిండు బాగు కావడానికి కొరకు మళ్ళీ అటువంటి సిరియా దేశము అంత్యోక ఎప్పి కాలానికి వచ్చేటప్పటికీ లేక ప్రభు పుట్టక వచ్చే కాలానికి అంతగా దిగజారిపోవడం ఏందని ఆశయం అన్యులు కూడా మన ప్రభు అంటే ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళు రాంగ రాంగ ఆయన అంటే అసహ్యం ఏర్పడుతుంది వాళ్ళకి కాబట్టి సైతానికి కొద్దిగానే సమయం ఉందని వాడు తెలిసి వాడు విజృంభించి పనిచేసాడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా అయితే ఈ అంతి యొక్క అనే వ్యక్తి రాజు సిరియా దేశపు రాజు ఆ పందిని బలి అర్పించి అపవిత్రపరిచిండు మందిరాన్ని అట్లా మనం ఆ రీతిగా అనుకుంటే కూడా సిరియా దేశపు రాజైంది ఇస్రోల్ పదులే దాన్ని అపిత్రపరిచిందా లేదా మలాకే గ్రంథాలు చేస్తాం మీరు నాకు ఏమర్పించిండ్రు కుంటి దాన్ని గుడ్డి అర్పించిందా లేదా మనం అనులను ఎందుకు బ్లేం చేస్తున్నాం దేవుని బిడ్డలు కూడా అటువంటి అపవిత్రమైన వాటిని అర్పించిందా లేదా అంటే దేవుని వాక్యానికి విరోధంగా వాళ్ళు బలి అర్పించిందా లేదా ఆయన కోరుకుంది కనికరానే కానీ బలిని కాదు కదా కానీ వాళ్ళు చేసిన పని ఏంది అనులకి వీళ్ళకి తేడా ఏం లేకుండా మీరు ఇస్రైల్ కాబట్టి నాష్టకరమైన హేయ వస్తువు అంటే ఏంటంటే మందిరంలో అర్పించబడ్డ ఆ యొక్క బలి అపవిత్రమైన బలి అని ఆ ర్యాప్చర్కల్ట్ బోధకులు చెప్తా ఉంటారు కాబట్టి మనం దాన్ని విని ఎట్లా గ్రహించగలం దాన్ని మనం గ్రహించాలంటే భవిష్యత్తులో కూడా ఇంకొక రాజు రాబోతున్నాడు ఇసల్పలకి ఈరోజు మందిరం లేదు వాళ్ళు మందిరం కడతారు శ్రమల కాలంలో మందిరం కట్టినప్పుడు మందిరం లోపల ఇంకొక రాజు వాడే అంత్యక్రిస్తూ అనేవాడు వాడొచ్చి అదే రీతిగా బలి అర్పిస్తాడు ఒక అపవిత్రమైన పశువుని అప్పుడు అది చూసిన వాడు గ్రహించనుగాక దేవుని రాకుండా సమీపం ఉంది అని చెప్తా ఉంటారు వాళ్ళు ఏది ర్యాప్చర్కల్ట్ బోధకుల్ అది తప్పు అని నేను చెప్తాను ఎందుకంటే పాతవి గతించిన సమస్తం క్రొత్తవైనవి అన్న వాక్యమే కేబీపీఎం గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ సంపూర్ణంగా మార్చింది ప్రకృతి సహజంగా చూస్తూ ఉన్నారు మనము ఆత్మీయంగా చూస్తున్నాం ఆత్మీయతలో అవి ఎట్లా జరుగుతున్నాయని కాబట్టి మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మన ప్రభు దాన్ని జ్ఞాపకం చేసిండు ఈ అపవిత్రమైన వస్తువుకు సంబంధించింది చూడండి ఒకసారి పదిహేనవ వచనం ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు దానికి సంబంధించిన విషయం చెప్పిండు దాన్ని చదవాలని చెప్పిండు కాబట్టి మనం చదువుతున్నాం పోయిన వారం నుంచి ఏమని చెప్తుంది చూడండి పదిహేను వర్షంలో దానికి ముందు ఏమనంటే పద్నాలుగులో మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను ప్రకటింపబడును అటు అంతం వచ్చును ఇది ఒక సూచన ఆయన రాక సంబంధించిన సూచన సువార్త రక్షణ సందేశం లేక నూతన జన్మ అనుభవం పొందండి నూతనంగా జన్మించండి అని చెప్పే బోధ మొత్తం ప్రపంచమంతటా ప్రకటింపబడాల ఇప్పటికి కూడా కొన్ని తెగల వారికి మనం ఇప్పుడు ఆదిలాబాద్ అటు ఇటు పోయినప్పుడు చూస్తాను వాళ్ళకి అసలు ఏస్రవ్ అంటే ఎవరు చెప్పలేదు మళ్ళీ లోకమంద్ అన్నాడు కదా మన ప్రభు ఆయన ప్రవచనం అది లోకమందంతటా ప్రకటింపబడను దాని తర్వాత అంతం అన్నాడు కాబట్టి ఇవి త్వర అయిపోతున్నాయి మళ్ళీ ఆయన రాక త్వరగా కావాలంటే అని రాక ఆయన రావాలా ఈ లోకంలో కంటే నువ్వే చాలా బాధ్యత వహించాలా ఇది క్రైస్తవులకు ఎప్పటికీ అర్థం కాదు రవ్వ త్వరగా రావ్వా ప్రవ్వ త్వరగా రా మరణాత ఏసు ప్రవ్వ త్వరగా రా అని ప్రార్థన చేస్తున్నారే కానీ ఆయన ఈ లోకంలో త్వరగా రావాలంటే ఏం చేయాలా లోకం అందంట ప్రకటింపడాలా అందుకే సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించామని చెప్పిండు ఆయన ఇది మనకు బాగా అర్థమైంది కాబట్టి మనం పరిగెత్తుతూ ఉంటాం అందుకే నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఒక్క స్థలంలో మీరు కూర్చడానికి వీల్లేదు మీరు త్వరగా వెళ్ళిపోవాలా మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి ఎందుకంటే ఇంకా నీ వయసు అయిపో వచ్చింది లాస్ట్ మినిట్స్లలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన వచ్చే టైంకి ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించినవు ఎంతమంది డ్రక్షలు నడిపించినవు అది చాలా ఇంపార్టెంట్ నేను కేవలం కేబీపీఎం గ్రూప్లోనే ఐడెంటిఫై కానీ ఇంకా రకరకాల గ్రూప్స్ని ఐడెంటిఫై అవుతూ ఉంటాను ఎక్కడెక్కడో పిలుస్తూ పోయేస్తుంటాను సువార్త ప్రకటిస్తూ ఉంటాను ఎందుకంటే మనకు ఆ పిలుపు మనకు అది కాబట్టి ప్రపంచం అంతటా సుప్కా ఈ యొక్క నూతన జన్మ సందేశాన్ని ప్రకటించాలా ప్రకటించినాకనే అంతం వచ్చును అన్నాడు అయితే పదిహేను వర్షాలు కాబట్టి అన్నాడు మళ్ళీ ఇది ప్రకటించబడతడు ఏం జరుగుతుంది కాబట్టి ఏమంటున్నాడు అటు తర్వాత అంతం కాబట్టి అంటున్నాడు కాబట్టి దాని కనెక్షన్ అర్థం చేసుకోలో ఎప్పుడు వస్తుంది అంతం కాబట్టి అంతం కాబట్టి ప్రవక్త అయిన దాన్యాలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు కాబట్టి మన ప్రభు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు ఏ ప్రభు దాన్యలు ప్రవచనము నిజమని చెప్తున్నాడు మన ఎంతమంది తెలుసు మన గ్రూప్లో ధాన్యాలు యూద గోత్రంలో పుట్టిన వాడని దావీదు సంతతి అని కాబట్టి దావిదు సంతతి వారికి అది అనుగ్రించబడింది దానియలకి ఎందుకు విశేషమైన జ్ఞానం అనుగ్రించబడింది ఆయన దావిదు సంతతిలు ఉన్నాడు కాబట్టి దావిదు సంతానంకి వాగ్దానం చేసిండు కాబట్టి దా దావిదు సంతానం నుంచి వచ్చిండు ఏసు ప్రభు కాబట్టి కాబట్టి దావిదు సంతానంలో పుట్టిన దానియలు దానియలు గోత్రానికి సంబంధించిన మన ప్రభువు యూధా గోత్రానికి సంబంధించిన మన ప్రభు కాబట్టి మన ప్రభు దానియలు ప్రవచనం నిజమని జ్ఞాపకం చేస్తుంది అందుకే నేను ఎక్కువ దానియలు గ్రంథం చదువుతా ఉంటా ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఈ యుగం సమాప్తికి అందులో ఉన్నాయి అన్ని క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్ వస్తేనే కదా అవన్నీ లేకుంటే అర్థం కావు ఎంత చెప్పిన అర్థం కావు అవి పేపర్ పెన్సిల్ తీసుకొని క్యాలకులేషన్ స్టార్ట్ చేస్తేనే అర్థమవుతాయి అవి కాబట్టి ప్రవక్త అయిన దానియల ధర నాశకరమైన హేయ వస్తువు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నాష్టకరమైన హేయ వస్తువు అన్నాడు మన ప్రభు కాలి ధాన్యల గ్రంథాలకు పోతాను ఇది అది కూడా చూపిస్తాం మీకు ఈరోజు ధాన్యల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే నాశనానికి నడిపించు హేయ వస్తువు అనుంది బాగా అర్థం చేసుకోండి తేడా ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అనుంది అక్కడనేమో నాశనానికి నడిపించు హేయ వస్తువు అది నేను తర్వాత చూపిస్తాను ఆ వచనానికి వచ్చేటప్పటికీ ఎందుకంటే తెలుగు తర్జుమాలలో ఇట్లాంటి తేడాలు ఉంటాయి ఒకవేళ ఇదే ఇదే వచనాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే ఎట్లుంటుంది చూద్దాం ఇంగ్లీష్ లో నేను చదువుతున్న ఇంగ్లీష్ బైబిల్లో మీ దగ్గర ఉంటే మీరు కూడా చూసుకోండి అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఏముందంటే వెన్ యూ దేర్ ఫోర్ షల్ సీ ది అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని అంటే అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ తెలుగులో ఏముంది నాశనకరమైన హేయ వస్తువు ఇప్పుడు భాగం తెచ్చుకోండి అబామినేషన్ అంటే హేయమైనది అనట్ అబామినేషన్ అంటే హేయమైంది హేయమైందంటే దేవునికి అసహ్యమైంది అది నేను చూపిస్తా జేమ్ సాంగ్ నంబర్స్తో త్వరలో నాష్నకరం అంటే సం కంప్లీట్ నాశనం అయిపోతుంది ఆ హేయ వస్తువు కనిపిస్తే ఆ హేయ వస్తువు మందిరంలో ఉంటే మొత్తం నాశనమే ఆరంభం అంటే దేవునికి అసహ్యమైంది మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉంటే అది నాశన మొత్తం నాశనం దారి ఎందుకంటే మనకు తెలుసు ముద్ద అంత మంచిగా ఉన్న కొంచెం పులుపు ముద్ద కలిస్తే తక్కిన మంచి ముద్ద కూడా పులిసిపోతుంది అదే విధానం ఇక్కడ ఒక చిన్న హేయమైన వస్తువు మందిరంలోనికి వస్తే మొత్తం పరిశుద్ధ మందిరం అంతా నాశనమైపోతుంది అంటుంది అక్కడ కాబట్టి ప్రభుత్వమైన ధాన్యాల ద్వారా చెప్పండి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక కాబట్టి అంతం ఎప్పుడు నాష్టకరమయ్యే హే వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలిచిట మీరు చూచినప్పుడే కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే చదువువాడు గ్రహించినగా కన్నాడు అంటే ఎందుకు చెప్పండి మీరు చదువుతున్నారు కానీ గ్రహించలేరు అంటున్నాడు అది ఎన్ని సంవత్సరాలు చదివిటారు చెప్పండి నాష్టకరమైన హే వస్తువు గురించి ఏ దీర్ఘంగా దాన్ని విశదీకరించుకున్నారా దాన్ని పరిశీలించుకుంటారా ప్రవ్వ దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోలే ప్రభు అడిగింద్రా అట్లా మనం అప్పుడు తప్పక చూపిస్తూ ఉంటాడు కాబట్టి నేను చాలా డీటెయిల్డ్గా చాలా సంవత్సరాలు నేను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు చదివిన ఈ వాక్యం దీనికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో చరిత్రలు ఎక్కడెక్కడ జరిగినాయి ఎందుకంటే మనకు తెలుసు ప్రొఫెషనల్ తిరిగి తిరిగి నెరవేరుతాయని కాబట్టి ఇది పాత నిబంధన కాలంలో ఎన్నిసార్లు జరిగినదనేసి నేను పోయిన వారం ఆరంభించిన ఒకసారి చూడండి పోయిన మనం చూసిన వాక్యం ఏంది పోయిన నేను మీకు చూపించింది ఏంటంటే ఎహెచ్కేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలనే మీకు చూపించిన ఇస్రాల్ పదులు ఎట్లా జీవించండ్రు అనేది ఒకసారి చూడండి క్లిప్తంగా నేను చదివేస్తే దాన్ని దీర్ఘంగా విశదీకరించాను ఎందుకంటే పోయిన వారం రికార్డింగ్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అది అంత డీటెయిల్ గా నేను చూపించాను ఎహెచ్కేలు గ్రంథంలో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఏహెచ్కేలు ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినమున సిక్స్ కదా ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను కాబట్టి ఏజ్కి వెళ్ళి తన ఇంట్లో కూర్చున్నాడు యూదా పెద్దలు నా ఇద్దట ఉండగా యూధా పెద్దలు వచ్చారు మంది ప్రభు యహోవ హస్తం నా మీదికి అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడను చూడండి మన ప్రభు దర్శనం చూస్తుంటాయి అక్కడ అగ్నిని పోలిన ఆకారం నడుం మొదలుకొని దిగు వరకు అగ్నిమయమైనట్టుగాను నడుం మొదలుకొని పైకి తేజమయం అట్టుగాను కరుగుచున్న అపరంజీ వంటి అయిన ఆయన నాకు కనబడను కాబట్టి మన ప్రభు ఏ రీతిగా కనిపిస్తుండో అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభు ఏ రీతిగా అక్కడ కనిపిస్తున్నది నేను ఎవరూ చూపించిన ఆ పరలోకంలో జీవులు రకరకాలుగా ఉంటాయి జీవులని వారి శరీరము మట్టితో చేయబడింది కాదు కాబట్టి వారి శరీరాలు బంగారంతోను వైరీరాలతోనూ వజ్రాలతోని కళ్ళట్టు అటువంటి రత్నాలాగా స్టోన్స్ మెరుస్తున్న స్టోన్స్ మండుచున్న రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు శరీరాలు అట్లుంటాయి అన్నట్టు మరియు చెయ్యి ఒకటి ఆయన చాపి నా తల వెంటకలు పట్టుకునగా ఆత్మ భూమి యొక్క భూమి ఆకాశంలో మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనంలో చూచుండగా ఎర్శిలేమ్నకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించి విగ్రహస్థానంలో నన్ను దించాను కాబట్టి ఉత్తర వైపున ఆవరణం అక్కడ రోషము పుట్టించి విగ్రహస్థానంలో నన్ను దించాను కాబట్టి దేవుని యొక్క హస్తము వంటిది అది హస్తము అని చెప్పాలనా లేక దేవుని ఆత్మ అని చెప్పాలా హస్తం వచ్చి తలను పట్టుకుంది కానీ ఆత్మ అతన్ని తీసుకొని భూమి ఆకర్షణల మధ్య ఎత్తుకొని పోయి తిరిగి ఎక్కడ దించింది ఆ ఉత్తరపు దిక్కున మందిరంలో ఎరుసలేం నాకు ఉత్తరపు దిక్కున ఆవరణం దగ్గర రోషము పుట్టించు విగ్రహ నన్ను దించను రోషం పుట్టించి విగ్రహం దగ్గర ఉండడం ఇప్పుడు చూస్తుండ విగ్రహాన్ని చూడండి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రోషము పుట్టించి విగ్రహాన్ని సంబంధించిన విషయాలు ఎక్కువ మనం ఎక్కడ చూస్తామంటే గ్రంథంలో చూసినాం గతంలో మెలేకు దేవతకి వాళ్ళు అరణ్యంలో మోసుకొని పోయారు మెలేకు దేవత నక్షత్రాన్ని మోసుకొని పోయిండ్రు అక్కడ ఈ స్టల్పాలు దాని తర్వాత స్టెఫెను అపోష్ణకారంలో మనకు అది చూపిస్తాడని చనిపోక ముందు రోంఫా దేవత నక్షత్రం కాబట్టి మెలేకు దేవత నక్షత్రం రోంఫా దేవత నక్షత్రాన్ని వీళ్ళు మోసుకొని కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఏమంటుంది ఇక్కడ రోషము పుట్టించి విగ్రహం దేవునికి రోషం పుట్టించాడు అన్నట్టు ఈ అయితే దేవునికి రోషం పుట్టించాలంటే విగ్రహం విగ్రహం ఉంటే రోషం పుట్టిస్తుంది ఇప్పుడు లోకంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి అనిల విగ్రహాలు ఉన్నాయి క్రైస్తలు విగ్రహాలు పెట్టుకుంటారు క్యాథలిక్ చర్చెస్లల్లో విగ్రహాలు ఉంటాయి అట్లాంటే మళ్ళీ క్యాథలిక్ సంఘస్తులు దేవునికి ఎంతగానో రోషం పుట్టించాలా ఆ విగ్రహం ద్వారా కాబట్టి రోషము పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దించాను ముఖ్యంగా ఆ విగ్రహం దగ్గరికి దించండి ఇది మందిరంలో జరుగుతున్న పరిస్థితి అయితే నాల్గవ వచనంలో అంతటా లోయలో నా కనబడిన దర్శనరూపకంగా ఇస్రాయిల్ల దేవుని ప్రభావము అచ్చట కనబడేను ఇప్పుడు ఇవి అర్థం చేసుకోవాలని ఇట్లా ఊహించుకుంటున్నా ఒక దిక్కు రోషము పుట్టించి విగ్రహం కనిపిస్తుంది ఇంకొక దిక్కు దేవుని ప్రభావం దిగొచ్చింది అక్కడికి నా ఊళ్ళు జల్దరిస్తుందా ఆ ఊహించుకుంటుంటేనే ఆ ఆ యొక్క ఏమంటామో సీన్ అంటాం ఒక దిక్కు రోషం పుట్టి విగ్రహాన్ని పెట్టుకున్నారు మందిరంలో ఇంకొక దిక్కు దేవుని యొక్క మహిమ దిగొచ్చింది ఇప్పుడు దేవుడు ఏహెచ్కెళ్తాను మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ఉత్తరవైపు తేరి చూడమని యహో నాకు తెలియగా నేను ఉత్తరవైపు తేరిచూ చెప్పింది ఉత్తరవైపున బలిపీఠం గుమ్మం లోపల రోషము పుట్టించి విగ్రహము కనబడేను ఆయన మహిమ దిగొచ్చింది ఆయన నడిపిస్తోంది ఇప్పుడు మందిరం లోపల లోపల మనుషులు ఎట్లున్నారని ఎది చూపిస్తుంది రోషం పుట్టించి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు అంతట నాకు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా వారు చేయదాన్ని నువ్వు చూస్తున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోయినట్లుగా బాగా అర్థం చేసుకోండి ఆయన విడిచిపోయి దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోయినాడు విడిచిపోయిందని ఇక్కడ వాక్యం చెప్తుంది ఇస్రాయేల్ దేశంలో మన ప్రభు లేడు నేను కఠినంగా చెప్తాను ఈ విషయం ఆ మోస గ్రంథాలు చూపించిన నేను ఇన్నిటికీ మళ్ళా దగ్గరికి రాను మీ దగ్గర నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు నష్టకరమైన హేయ వస్తువు చూడండి అత్యధికమైన హేయ కృత్యములు చూచితేవా ఏందవి హేయ కృత్యములు ఇటు తిరిగి చూ తిరిగిన వీటికంటే మరీ అధికమైన హేయ క్రియలు చూసేదవు మరి ఎక్కడ చూసినా మందిరంలో హేయ క్రియలే ప్రపంచమంతట ఏ మందిరంలో చూసినా హేయ క్రియలే జరుగుతున్నాయన్న విషయం ఇది జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే మత్తేశ్వర్ తిరునాలజ్యంలో భవిష్యత్తు గురించి చెప్పిండు ఇదేమో గతం చెప్తుంది గతంలో ఎట్లా జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్తుంది దేవుడు గతంలో ఇస్రాయల్ పల్లె కట్టుకున్న మందిరంలో జరిగింది భవిష్యత్తులో క్రైస్తవ మందిరంలో జరుగుతుంది అంతే తేడా కాబట్టి ఇప్పుడు చూడండి నా పరిశుద్ధ స్థలంను నేను విడిచిపోనట్లుగా ఇస్రాయేల్ ఇక్కడ చేయ అధికమైన హేయ కృత్యములు చుచితవా ఈ తట్టు తిరిగినల్లా వీటికంటే మరీ అధికమైన హేయ క్రియలు ఏందవి అప్పుడు ఆవరణం ద్వారం దగ్గర నన్ను ఆయన దింపగా గోడలో సందు ఒకటి నాకు కనబడను నరపుత్రుడ ఆ గోడకు కన్నము త్రవ్వము అని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హే కృత్యములు చేయించున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను కొంతకాలం కిందటి ధ్యానించిన ఈయన కన్నం వేసి ద్వారం తెరుచుకుంది ద్వారం లోపలికి వెళ్ళిపో చూస్తే వీళ్ళందరూ ఇస్తూ పెద్దలందరూ అక్కడ సమస్త చతుష్పాద జంతువులకి దూపం వేస్తారని అక్కడ ఉంది కదా మరియు ఒకకొడు తన చేతిలో నేను లోపలిపోయి చూచి తిని అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారంలో హేమైన మృగములను అనగా ఇస్రాయిల్ల దేవతల విగ్రహంలన్నీ ఇస్రాయిల దేవతలు బాగా అర్థం చేసుకోండి ఇస్రాయిల దేవతల విగ్రహంలవి అనులై కావు వీళ్ళు తెచ్చిపెట్టుకున్నాయి కావు కొత్తవిగా వీళ్ళు తయారు చేసుకున్నారు అనగా ఇస్రాయిల్ల దేవతల విగ్రహంలన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడెను మరియు ఒకడు తన చేతిలో దూపాతి పట్టుకొని ఇస్రాయిల పెద్దలు ఎంతమంది డెబ్బది మందియు వారి మధ్యను షాఫాను కుమరన్న యజన్యాయు ఆయాకారం ఆ ఆకారంలకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలే ధూపవాసన ఎక్కుచుండెను వాటికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు ఇది ఎట్లా సాధ్యం ఒక దిక్కు ఏశ్వరిని సుతిస్తూ నువ్వు సైతాన్ని ఎట్లా సూతించగలవు వాళ్ళు చేసిండ్రట్లా రోషం ఎందుకు పుట్టిచ్చారు అది నేను చూపించిన నిర్గమ్మకాండంలో ఇరవై అధ్యాయంలో వేరొక దేవతను మీరు చేసుకునకూడదు దాని తర్వాత ఏదో అధ్యాయము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయాలు నేను చూపించిన వేరే దేవ వేరే దేవతలను మీరు పూజించినప్పుడు మీకు ఏం జరుగుతుంది వేరే దేవతలను పూజిస్తే మీకు అవి ఊరి అవుతాయి ఊరి అవుతాయి అని చూపించిన నేను మీకు పైన వారం అదే రీతిగా రోషం పుట్టించడం ఎప్పుడైతే నువ్వు వేరే దేవతలన్నీ పూజిస్తావో ఆయనకి రోషం వస్తుందంట ఏసు ప్రభుకి తప్ప దేనికి ప్రాధాన్యత ఇచ్చినా ఆయనకు రోషమే అందుకే మతైసు వార్తలు చూస్తాం మనం పదో అధ్యయమా లేక పదో అధ్యయమం అనుకుంటా నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు పాత్రలు కారణుడైనా ఆ విగ్రహం మనిషే కావచ్చు ఆ విగ్రహము మందిరమే కావచ్చు ఆ విగ్రహం ఏదైనా వస్తువే కావచ్చు ఈ లోకంలో ఏదన్నా కావచ్చు ఏసు ఎక్కువ దేని ప్రేమించినా నువ్వు హేయమైన వస్తువు నీ హృదయలో తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి ఇక్కడ ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం న్యాయధిపతుల గ్రంథం రెండో అదేంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు ఒకసారి చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఈ దానికంటే ముందు న్యాయపతుల గ్రంథం కాకముందు ఇది ముగించేస్తాం ఏహెచ్ఎల్ గ్రంథంలో పన్నెండవ వర్షంలో అప్పుడు ఆయన నాకు సెలవిస్తుంది ఏమనగా నరపుతుర యహోవా మమ్మును కానక యుండును అసలు కూర్చుంది ఆయన ఇంట్లో ఆయన ఎదుట కదా ఆయన శరీరం అక్కడే ఉంది హహెచ్కల్ శరీరం అక్కడే ఉంది ఆ పన్నెండు అక్కడే కూర్చున్నారు కానీ ఇక్కడ వారి ఆత్మలు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు వారి హృదయ పరిస్థితి ఏదైతే ఉందో చూపిస్తున్నాడు ఆ ఇసల్పదల పెద్దల ఆత్మలంతా మందిరం లోపల కూర్చున్నాయి బొమ్మలను పూజిస్తున్నాయి ధూపమేస్తున్నాయి ఏహెచ్కల్ ఆత్మ కూడా అక్కడే తిరుగుతుంది కానీ వాళ్ళ శరీరాలు మట్టుకు ఇక్కడ మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాయి తెలుసా బ్రదర్ మనము వచ్చే వారము వచ్చే సంవత్సరం ఈ పండుగ ఎట్లా చేయాలా బ్రదర్ అని హెచ్కెల్ తో మాట్లాడుతూనేమో అనిపిస్తుంది దేవుడి పట్ల ఎక్కడ ఆశ చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు వాళ్ళు కానీ దేవుడు అంటుండో ఎందుకు మోసపోతావు హెచ్కెల్ వాళ్ళ పరిస్థితి నీకు చూపిస్తా అని తీసుకొని పోయి చూపించిండు అవన్నీ ఇదే ఈరోజు జరుగుతుంది నీ ఆత్మ నా ఆత్మ ఎందుకు నీకు అవి చూపిస్తున్నాడు దేవుడు ఇసలు పాలి ఎట్లా జీవిస్తాడు అంటే క్రైస్తవులు ఎట్లా జీవిస్తారు క్రైస్తవులే ఇసలు పాలి కదా బైబిల్ వాక్యం ప్రకారంగా ప్రభు నిన్ను అంతరంగ ముందు యూదునుగా ఇసలుగా మార్చిండు కాబట్టి దేవుని ఇసలుగా మార్చిండు కాబట్టి నువ్వు వీటిని చూస్తున్నావు నువ్వు వీట్లా వీటి ప్రకారంగా జీవిస్తున్నావు కాబట్టి పదమూడో వర్షంలో చూస్తున్నాడు అప్పుడు ఆయన నాకు తెలివింది నడుపుతున్నాడు యహో మమ్మను కానకయుండును యహో దేశంను విసర్జించను అని అనుకొని ఇసోల పెద్దలు చీకట్లు తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయదని నీవు చూచున్నావు కదా ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేకృత్యములు ఎన్ని మూడు విషయాలు చెప్పిస్తుండే మొదటిది రోషం పుట్టించు విగ్రహము రెండవది సమస్త పశువు జంతువులన్నీ వాళ్ళు పూజించారు అక్కడ ప్రాకిడు ప్రాకేడి సకల జంతువులు ఏం మీరు ఇట్లా బాగా తీసుకోండి ఒక్కొక్క పదం చూడండి ప్రాకేడి సకల జంతువులు ఏం చెప్పండి ప్రాకేడి ఏంది చెప్పండి పాములే కదా సర్పంలే కదా భూమి మీద ప్రాకేడి ఏవి సర్పములు తేళ్లు ఇవి కదా ప్రాకుతా ఉంటాయి తర్వాత తొండలు బల్లులు ఊహించుకున్న అన్ని ప్రాకేడి జంతువులని ఒక్కసారి మీ కండ్ల ముందు చూసుకోండి వాటిని వాటిని వాళ్ళు పూజించారు ఏమైనా మృగములని పూజించారు అంటే పందులని రకరకాల జీవరాశులని తాబేళ్ళు తేళ్ళు అన్ని పిచ్చి పిచ్చి జీవరాశులను వాళ్ళు పూజించారు పదమూడు కష్టపడికి మూడవది ఏమైన కృత్యం ఇప్పుడు రెండు చూసినాము మూడవది మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయ కృత్యములు అతి హేయ కృత్యములు అంటే ఇంకా కఠినమైంది ఇంకా భయంకరమైంది ఇంకా భరించడాన్ని హేయమైంది వారు ఏంటది అతి హేయ కృత్యములు వారు చేయట చూతువని నాతో చెప్పి యహోవా మందిరకు ఉత్తర ద్వారము దగ్గర ననదింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూచి దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని అప్పుడైనా నరపుత్రుడా ఇది చూచితివి కదా నివు తిరిగి చూచినలా వీటిని మించిన హేకృత్యం చూతమని నాతో చెప్పి యహో మందిరకు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యహోవ ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు ఇరువది మనుషులు కనబడేరి వారి వీపులు యహోవ ఆలయం తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండే వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయించుండేరి చెప్పండి ఇది మందేశానికి నేర్చుకుంటారా వీళ్ళు నాలుగు నాలుగు పరమైన హేయ కృత్యంలను వాళ్ళు చేసినారు ఉల్టా బోండి ఫస్ట్ తూర్పు తట్టున సూర్యునికి నమస్కారం చేస్తున్నారు రెండవది ఉల్టా ఉల్టా పోతున్నాం వాపస్ స్త్రీలు తమ్ముచి దేవతను గురించి ఏడుస్తున్నారు అది నేను మీకు చాలా సంవత్సరాల చూపించిన ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని మీరు మన వెబ్సైట్లో కొడితే అక్కడ నాలుగు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి క్రిస్మస్ పండగకి వీళ్ళు ఎట్లా ఇవన్నీ తమ్ముజ దేవతకి చెట్టు పెట్టడము ఆ చెట్టుని పెట్టి ఏడవడము అవన్నీ మనం చూస్తాం అక్కడ ఆయన నేను ఇప్పుడు చూపించాను తర్వాత దానికి దాని తర్వాత విగ్రహ గదిలో వాళ్ళు ఆ యొక్క ప్రాకుడు అన్నిటి పూజిస్తున్నారు దాని తర్వాత రోషం పుట్టించి దేవత నాలుగు నాలుగు హేమైన కృత్యములని వాళ్ళు అక్కడ చేసినట్లు మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం ఇది కాంక ఐదవది చూడండి పదిహేడవ వర్షంలో ఐదవ హేయ కృత్యం మందిరం లోపల వాళ్ళు ఎట్లా జీవిస్తారని చూపించినాక అప్పుడైనా నా తిట్లనే నరపుతుర నీవు చూచితివే యుధ ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగిస్తే చాలదా వారు దేశమును బలత్కరంతో నింపుచ్చు నాకు కోపము పుట్టించుదురు వారు దేశమును బలత్కరంతో నాకు కోపం పుట్టించుదురు అంత జబర్దస్తి జరుగుతుంది ఈరోజు బలవంతంగా వ్యాక్సిన్స్ ఇస్తున్నారు జబర్దస్తి బలవంతంగా నీ ఆస్తులు దోచుకుంటున్నారు బలవంతంగా ట్యాక్స్ రేట్స్ పెంచేసినారు బలవంతం అన్ని బలవంతం అన్ని ధరలు పెంచేసినారు సామాన్య మనిషి జీవించలేని స్థితిలో తయారు ఈ గవర్నమెంట్స్ ఒక్క గవర్నమెంట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడం కదా ప్రతి గవర్నమెంట్ మిమ్మల్ని దోచుకుంటుందనేసి మొదటి సమయ గ్రంథంలో సమయాలు చెప్పిండు విశాల్పల్లకి మీరు రాజుని అనుకుంటే వాడు మిమ్మల్ని దోచుకుంటాడని ఇప్పుడు జరుగుతుంది అదే కదా తీగ ముక్కునొక పెట్టుచ్చు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదోరు తీగ ఎందుకు ముక్కు పెట్టుకుంటారంటే అని చెట్టు ఇప్పుడు మనం కూరగలుగునీ వాసన చేస్తాం మనం కొత్తిమీర వాసన ఉందా పుదీనా వాసన ఉందా వాళ్ళు ఏ రీతిగా దేవునికి రోషం పుట్టిస్తున్నారు వేరే దేవతలను పూచిస్తే రోషం పూడుతది దేవునికి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ తీగే ముక్కు నాకు పెట్టొచ్చు ఎక్కువగా నాకు కోపొట్టుచ్చుదారు అంటే ఆ చెట్లు వాసనలు విధిస్తారు అన్నట్టు ఆ క్రిస్మస్ ట్రీ ఫ్రెష్గా తెచ్చుకొచ్చి అప్పుడే కట్ చేసుకొచ్చి వాసన పెట్టుకుంటారు వాసన చేస్తారు ఇది ఫ్రెష్గా ఉందా లేదా అని కాబట్టి ఏం చెప్తా చూడండి కాబట్టి కటాక్షం లేకయు కనికరం చూపైకో నేను నా క్రోధం నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపక ఉందును ఇది జరిగింది నేను ఎట్టి పసులో వాళ్ళ ఎందుకంటే వాళ్ళు నన్ను బహుగా రోషం పుట్టించారు కాబట్టి రోషం ఎందుకు వస్తుంది దేవునికి అన్న విషయాన్ని మనం పోయినవడం చూపించినని నిర్గమ్మా తర్వాత న్యాయాధిపతులు ఇప్పుడు చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో దేవునికి ఎందుకు మనం రోషం పుట్టించొద్దు ఆయన రోషం గల తెలుసు మనకి కానీ మనం ఆయన రోషం పుట్టించొద్దు ఆయన ఆయన రోషం వస్తే నిన్ను నీ ప్రేయర్ ఎప్పుడు వినడు ఎట్టి పరిస్థితి నువ్వు ఎంత బిగ్గరగా అరిచినా కానీ నీ ప్రేయర్ వినడు అందుకే ఆయనకు రోషం పుట్టించొద్దు మనం చూడండి రెండవ అధ్యాయం మూడవ వచ్చినం న్యాయధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచ్చినం మీరు చేసిన పని ఎటిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసాన్ని వెలగొట్టను వాడిని పక్కనే ఉంటాడు వారు మీ ప్రక్కలకు శూలంగా నుందురు తేళ్ళు గదవి వారి దేవతలు మీకు ఉరిగా ఉందిరని చెప్పుచున్నాను కాబట్టి నువ్వు ఏ దేన్ని ప్రేమిస్తావో అది నీకు ఉరి అవుతుందంట మనకు తెలుసు వేటకాని ఊరి అన్న విషయం గురించి మనం ఎన్నిసల ధ్యానించడం కూడా అది నీకు ఉరి అవుతుంది ఖచ్చితంగా అది ఎవరు తెచ్చిపెట్టుకున్నారంటే నువ్వే తెచ్చిపెట్టుకున్నావు ఏ రీతిగా ప్రభు కంటే స్థానం నువ్వు ఎక్కువ వేరే వాటికి ఇచ్చినావు కాబట్టి అది నీకు ఊరిలాగా అయింది వారి దేవతలు మీకు ఉరిగా ఉండురని చెప్పుచున్నాను కాబట్టి అన్య దేవతలని పూజించటం వలన వీళ్ళు వీరికి అవి ఉరి అయినాయి నేను మీకు ఇవన్నీసల కూడా జ్ఞాపకం చేసిన ఎందుకు మంత్రాలు తెచ్చిపెట్టుకుంటారు ఎందుకు దయాలు తెచ్చిపెట్టుకుంటారు ఇంటికి నువ్వు వాటికి ప్రాధాన్యత ఇచ్చినావు కాబట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇస్తే అవి నీకు ఊరిలాగా అయ్యి రాత్రి కూసుంటాయి కాబట్టి మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు ముఖ్యంగా ఏషావుని దేవుడు ఎందుకు అసహించుకున్నాడు చెప్పండి ఏషావుని ఎందుకు దేవుడు అసహించుకున్నాడు ఆయన జ్యేష్ట తప్పు హక్కుని జన్మ హక్కుని పోగొట్టుకున్నాడు నిర్లక్ష్యం చేసి దేవుడు నిన్ను ప్రథమ ఫలంలాగా పెడితే నువ్వు దాన్ని తృణీకరిస్తే నువ్వు చెంప మీద కొట్టినట్టే ఆయన ముఖం మీద తనినట్లే కాబట్టి దేవుడు ఏషావుని ఎందుకు అసహించుకుండ అంటే నేను నీకు ఇచ్చిన హక్కుని నువ్వు అమ్మేసుకుంటే నీ నుంచి నా కుమారుడు పుట్టాలా భవిష్యత్తులో నీ నుంచి పుట్టనియకుండా నువ్వు అడ్డగించినవంటే నువ్వు సైతాను మనిషివే కదా అందుకు నేను ఆశయించుకుంటున్నా నా కుమారుడు పుట్టనియకుండా నువ్వు చేసినవు నేను ఎట్లా నేను మెచ్చుకుంటా నీకు అంత గొప్ప ఆధిక్యత నీ గర్భంలోకి రక్షకుడు పుట్టాల్సింది నువ్వు అంత నిర్లక్ష్యంగా చేస్తేవే నువ్వు అనుకోవచ్చు నాకు తెలియదు కదా నాకు తెలిసింటే నేను చేయకూడదు కదా అంటే నీకు ఆ హక్కు ఇచ్చినప్పుడే నువ్వు గ్రహించాలా జ్యేష్టత్వం అంటే ఎంత విలువగలదని ప్రథమ ఫలము క్రైస్తవ జీవితంలో ప్రథమ ఫలం నూతన జన్మ అనుభవమే నిన్ను జ్యేష్ఠునిగా మారుస్తుంది మళ్ళీ అటువంటి ప్రథమ ఫలంలాగా ఉండకుండా నీ జన్మ హక్కుని అమ్మేస్తే ఆయన నిన్ను అసహించుకుంటాడు అందుకే నేను ఏషావుని ద్వేషించి అది నేను పరివారం చూపించిన దేవుని బిర్దలు ఎందుకు ఏషావు లాగా తయారవుతారని హెబిల్ దేవుడు ఎందుకు ఏషావుని అసహించుకున్నాడంటే తన జ్యేష్ట హక్కును అమ్మేసిండు కేవలం ఒక పూటి కూటి కొరకు భ్రష్టుడు మరియు వ్యభిచారిగా తయారైండి ఆయన దాని తర్వాత ప్రయత్నించినా అవకాశం లేకపోయింది కాబట్టి క్రైస్తవులు లేక చర్చే ఇస్రాయల్ అన్న విషయం మీకు తెలుసు రక్షింపబడ్డ యూదులు అని మీకు తెలుసు లే క్రైస్తవులు యూదులు క్రైస్తవులు ఇస్రాయల్ కాదు అంటే నువ్వు నీ జ్యేష్ట తప్పు హక్కుని అమ్మేసుకున్నట్లే ప్రభు మరణాన్ని వంబు చేసినట్లే కాబట్టి నేనే యూదు నేనే ఇస్రాయల్ ప్రజల్ని అని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో నువ్వు ప్రథమ ఫలంలో ఉన్నవాడు లేదు బ్రదర్ నేను కాదు పరిశుద్ధ జనంగం వాళ్ళే బ్రదర్ ఆ దేశంలో కొట్టినోళ్ళే అంటే నీ జ్యేష్ట తప్పు హక్కుని వాళ్ళకి ఇచ్చేసినావు అందుకే రోడ్ల రాష్ట్ర పత్రిక రెండోద పౌలు దాన్ని ఎంతగానో తేటగా చూపించింది ఎప్పుడైతే నువ్వు దేన్నైతే ఆయన నిన్ను అంతరంగం ముందు మార్చుకున్నప్పుడు నేను యూదిని కాదన్నప్పుడు నువ్వు ఆయన మొక్క మీద తనినట్టే ఈరోజు క్రైస్తవులు ఎందుకు ప్రభుని తనుతున్నారంటే ఇదే కారణం వాల్ పరిశుద్ధ జనగం కాదు మేము అనిలమే బ్రదర్ వాళ్ళే పరిశుద్ధ జనగం అంటారు అరే రివర్స్ అయింది రూల్ నువ్వు పరిశుద్ధ జనగమైన వాడు అంజుడు ఏంటంటే గ్రహిస్తలేవు లేదు వాడే పరిశుద్ధ జనగమని నువ్వు వాణ్ణి రోషం పుట్టించే విగ్రహం తయారు చేసినావు ఈరోజు ఇస్రాయల్ ప్రజలే రోషం పుట్టించే విగ్రహం క్రైస్తవులకి ప్రతి చర్చ్లో ప్రపంచమంతటా ప్రతి చర్చిలో ఇస్రాయల్ పజకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళకి కానుకలు పంపిస్తూ ఉంటారు ఇటుకలు కొనుక్కోండి సిమెంట్ కొనుక్కోండి కట్టెలు కొనుక్కోండి ఇసుక కొనుక్కోండి మీ మందిరానికి ఏమేమి అవసరమో మేము అన్నిక్కడికి వెళ్ళి పంపిస్తాం డబ్బులు మీరు కొనుక్కోండి సిద్ధపడండి అని ఆ మందిరం కట్టడం కొరకు పైసలు పంపిస్తారు ఇష్టాలు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ జనంగా బ్రదర్ అండి నీ ప్రభుని చంపినోళ్ళు వాళ్ళు ప్రవక్తలను చంపినోళ్ళు వాళ్ళు వాళ్ళు పరిశుద్ధ జనంగా ఇంత దగ్గర చూసినాం దేవుడు నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ స్వరం వినను వాళ్ళ ప్రార్థన వినను నేను ఎట్టి ఫస్ట్లో వాళ్ళని దాటుపోను వదిలేసిన వాళ్ళు నేను మళ్ళీ ఎప్పటికీ నేను తిరిగిరాను అంజూరప్ప చెట్టు కదా ఇక ఎన్నటికీ నువ్వు ఫలించవు అది అది శాపం దేవుడి శాపం వాళ్ళ మీద ఎందుకంటే ఆయన ఆయన ఆయన అలిసిపోయిండు వాళ్ళని భరించి భరించి భరించి రెండు సంవత్సరాలు వదిలేసేసేయండి ఇది టైం ఇప్పుడు నీది నువ్వు కూడా అట్లనే తయారైతే స్వభావం ఆ చెట్టు కొమ్మలని తుంచి వేసినప్పుడు నిన్ను తుంచి వేయడా రోమ పత్రిక పదకొండు అదే చూసినాం మనం ఎన్నిసార్లు కాబట్టి నువ్వు కావలి వాని ఉన్నావా లేక కావలిగా ఆస్తున్నావా ఈరోజు కావలి వాళ్ళందరూ నిద్రపోతురు ప్రపంచం ప్రతి కావలివాడు ఎక్కడ చూసినా కానీ ఎందుకంటే ఫుల్ ర్యాప్చర్ కల్ట్ బోధ మొత్తం విస్తరించింది అదొక రోగం లాగా అదొక వైరస్ లాగా డేంజరస్ వైరస్ అది మన కోవిడ్ కంటే డేంజరస్ అది హెచ్ఐవి కంటే డేంజరస్ అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది అంత గాఢ నిద్రలున్నారు కొనికి నిద్రిస్తున్నారు మళ్ళీ నువ్వు ఎట్లున్నావు వీటిని చూడాలి కదా అందుకే ఈ ఎట్లా ఉరి చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము తొంభై ఒకటి వచనం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము మూడవ వచనం మనకు తెలుసు అది మనం ఛాన్సల్ ధ్యానించడం ఇది వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశకరమైన తెగలు రాకుండా నిన్ను రక్షించును కాబట్టి ఈ వేటకాని ఉరి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వేటకాడు ఉన్నాడు ఇక్కడ మూడో వచనంలో చూస్తున్నాం వేటకాడు ఉన్నాడు వాణి ఉరి ఎప్పుడైతే నువ్వు విగ్రహాలను పూజిస్తావో అవి నీకు ఉరిలాగా తయారవుతాయి అన్నట్టు అని చెప్తున్నాడు కాబట్టి మరి ఎవరి ద్వారా ఇది నీకు ఉరిలాగా అయింది ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది వేటగాని ఉరి అదే రీతిగా సామెతల గ్రంథంలో ఒకసారి అక్కడ కూడా అదే ఉంటుంది అనుకుంటా సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం వేటకాని చేతుల నుండి లేడి తప్పించుకున్నట్లును ఎగురు ఎరు ఎరుకు ఎరుకువాని చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము ఇది నీ సేవ నువ్వు తప్పించుకోవాలని చెప్తుంది వేటకాని చేతుల నుండి లేడీ తప్పించుకున్నట్లను ఎరుకువాని అంటే ఎరుకువాడంటే వాడే వాడే బోయేవాడంటాం పౌరాళ్ళు పట్టేటోడు వాడు ఎరుకువాడు ఎరుకు చేతుల నుండి పక్షి తప్పించుకోనున్నట్లు తప్పించుకోను ఇది దేవుని బిడ్డలకు చెప్పే హెచ్చరిక తప్పించుకోవాలా అని చెప్తుంది శ్రమలను తప్పించుకోవాలా నువ్వు ఎత్తే పరిస్థితుల్లో అందులో చిక్కబడద్దు అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది కానీ చదువువాడు గ్రహించనుగాక తప్పించుకోమంటున్నాడు మరోసారి చూడండి ప్రగ మతై సువార్థ అధ్యాయంలో ఆ విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను మత్సువార్థ ఇరవై నాలుగు అధ్యాయంలో మన ప్రభుదాన్ని జ్ఞాపకం చేస్తాను మనకి పారిపోమంటున్నాడు చూడండి ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం తర్వాత చూడండి పదహారవచనం యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను ఎప్పుడైతే ఈ నాష్టకరమైన హేయ వస్తువును మీరు చూస్తారో ఎక్కడ పరిశుద్ధ స్థలమందు నిలుచుట ఎప్పుడైతే మీరు దాన్ని చూస్తారో మీరేం కావాలా పరిగెత్తిపోవాలా పారిపోవాలా తప్పించుకోవాలా వేటగాని ఉరిల నుంచి తప్పించుకోవాలా బోయవాణి చేతుల నుంచి తప్పించుకోవాలా పక్షి ఎగిరిపోవాలా లేడీ వాళ్ళే పరిగెత్తిపోవాలా లేడీ లాగుండాలంటే లేడీ ఎందుతో పోలుస్తుందంటే లేడీ చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది గొప్ప జనము గొర్రెలు కదా ఐ స్పీడ్గా పరిగెత్తావు గొర్రెలు కానీ నువ్వు లేడీ లేడీలాగా పరిగెత్తాల పక్షులు ఎగిరిపోతాయి స్పీడ్గా కాబట్టి నీకు ఆ స్వేచ్ఛ ఇస్తే అంటాడు నువ్వు చిక్కపడద్దు అంటుడు పూజిస్తావో నువ్వు చిక్కపడతావు కానీ విగ్రహాల నుంచి దూరం వెళ్ళిపోతే నువ్వు ఎగిరిపోతావు తప్పించుకుంటావు కాబట్టి లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించినా కానీ నువ్వు వాటి చేత చిక్కపడతావు అన్న విషయాన్ని ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాత కాలంలో వీళ్ళు ఏ రీతిగా దేవుణ్ణికి రోషం పుట్టించరు అంటే ఆ విగ్రహాలం పెట్టుకొనే నిర్గమ్మ కాండంలో చూసినాం మనం అదే రీతిగా హెహెచ్కల్ విషయంలో కూడా జ్ఞాపనం చేస్తున్నాడు అందుకే విగ్రహము అంటే జేమ్స్ ఆ నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నేను పరివారం చూపించిన విగ్రహం అంటే అదొక ఇంగ్లీష్లో ఏముందంటే ఫిగర్ ఐడల్ ఇమేజ్ మీనింగ్ టు రిజెంబుల్ అంటే దేవునిలాగా కనిపించేదే కానీ అది దేవుడు కాదు అది బాగా అర్థం చేసుకోండి ఈరోజు క్యాథలిక్స్ సంఘస్థలలో పోతే మీకు విగ్రహాలు పెట్టుకుంటారు అవి ఏస్ ప్రో విగ్రహం అని చెప్తారు కానీ అవి ఏస్ ఇమేజ్ అంటే అర్థం అది మీనింగ్ టు రిసెంబుల్ మీనింగ్ టు రిజెంబుల్ రిజెంబుల్ అంటే అసలైన దాన్ని నిజమైన దాన్ని పోల్చడమే రిజెంబుల్ అన్నట్టు కాబట్టి ఆయన శిలో మీద ఉన్నంత మాత్ర బొమ్మ నిజంగా ఏస్ప్రో శిలో మీద ఉన్నది కాదు కదా అది బొమ్మ అది అది కూడా ఆయనకి రోషం పుట్టిస్తుంది అంట రోషం అంటే జేమ్ నంబర్స్ లో జెలస్ రోషం అంటే జెలస్ అని ఉంది 7068 జీరో సిక్స్ ఎయిట్ ఫ్రమ్ సెవెన్ జీరో ఆర్ ఎన్వి రోషమన్న ఎన్వి అంటే ఏమంటారు ఈర్షణ ఈర్ష అనుకోట రోషము ఈర్ష సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఏముందంటే టు మేక్ టు ప్రొవోక్ టు జలసీ అంటే రోషము రెచ్చగొట్టేడు అన్నట్టు జలస్ అనేది రెచ్చగొట్టడం అన్నట్టు రోషము రెచ్చగొడుతుంది అంటే విగ్రహాలను పూజించడం వలన దేవుణ్ణి రెచ్చగొడుతుంది ఏం చేసుకుంటావు పో అన్నట్టు కాబట్టి అట్లాంటి రెచ్చగొట్టే పనులు చేస్తే దేవుడు ఎట్లా ముద పెట్టుకుంటాడు వాళ్ళని మెచ్చుకుంటాడా ఎర్టీ పేపర్స్లో మెచ్చుకోడు కదా ఉరి స్నేర్ అంటాం ఇంగ్లీష్లో ఉరి ఫార్టీ వన్ సెవెంటీ జేమ్ సాంగ్ స్నేర్ అంటే ఏముందంటే ఫ్రమ్ థర్టీ త్రీ సిక్స్టీ నైన్ అంటే ఈ జంతువులను బట్టేడుది ఆ అజీజ్ నగర్లో చూస్తాం మా బ్రదర్ పడుతుంటాడు కదా జంతువులని నూజ్ నూజ్ అంటే గాలం అది ఏమంటాం దాన్ని అదొక రకమైన బుట్ట లాంటిది అన్నట్టు నూజ్ యానిమల్స్ని జంతు జంతువులను పట్టడానికి దాని తర్వాత బై ఇంప్లికేషన్ హుక్ హుక్ అంటే గాలం గాలం కూడా పడతారు దాని తర్వాత ఎన్ స్నేర్డ్ జిన్ ఈజ్ స్నేర్డ్ ఆర్ ట్రాప్ ట్రాప్ అంటే మీకు తెలుసు అదొక చెక్క ముక్క లాగా దాని మీద ఒక స్ప్రింగ్ ఉంటుంది ఆ పశువు దాని దగ్గర రాగానే ఆ పడిపోతుంది దాని మీద అది అప్పుడు దాని కాలో దాని ముక్కో దాని దగ్గర రెక్కో ఏదో దానికి ఇరికిపోతుంది అన్నట్టు దాన్ని ట్రాప్ అంటాం కాబట్టి స్నేర్ అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి ఒకటి ఏంటంటే బుట్ట పశువుల పశువులను పట్టే బుట్ట లాంటిది రెండవది గాలము మూడవది ట్రాప్ ట్రాప్ అంటే ఇట్లా అదొక అదొక చిన్న ఉపకరణం లాగా తయారు చేసి దాని మీద స్ప్రింగ్ పెట్టి దాన్ని దాని మీదికి బోగనే పక్షి టక్కు పడిపోతుంది దాని మీద అది అక్కడ చిక్కబడుతుంది అన్నట్టు కాబట్టి ఈ రీతిగా దేవుని బిడ్డలందరూ చిక్కబడతారు ఎప్పుడు హేయమైన వస్తువులు తెచ్చిపెట్టుకుంటే కాబట్టి ప్రవక్తైన ధాన్యలు చెప్పినట్లు ప్రపంచమంతటా క్రైస్తవులు ఎందుకు చిక్కబడతారంటే హేయమైన వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు అయితే ధాన్యులు గ్రంథంలో ఆ రీతి లేదు అది నేను వచ్చేవడం మీకు చూపిస్తా మీరు కూడా కొంచెం ధీర్ఘంగా ధ్యానించండి ధాన్యుల గ్రంథంలో ఏముందంటే నాశనకరమైన హేయ వస్తువు అని మన ప్రభు జ్ఞాపకం చేసింది కానీ దానిలో ఏమంటాడంటే నాశనము పుట్టించు హేయ హేయమైన వస్తువు నాశనము పుట్టించు అంటే హేయమైన వస్తువు తెచ్చుకుంటే నీకు మొత్తం నాశనమే అనేది అక్కడ హెచ్చరిస్తుంది అది నేను వచ్చానని చూపిస్తా ఈరోజు మీకు చూపించాను కానీ లూకాసు ఇప్పుడు కృత నిబంధనకి వెళ్ళిపోతున్నాం మనం లూకాసు వార్త అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చూపిస్తే ఈరోజుకి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ నేను క్లోజ్ చేస్తా వాక్యము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మన ప్రభు ఈ విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి చూడండి లూకాసు వార్త అధ్యాయము ముప్పై నుంచి ముప్పై వచనాలు ముప్పై నుంచి ముప్పై వచనాల వరకు మీ హృదయంలో ఇప్పుడు భారతం చేసుకోండి ఎట్లా నువ్వు చిక్కబడుతున్నావు అనేది ముప్పై నాలుగు ముప్పై మీ హృదయములు ఒకవేళ తిండి వలనను పాయింట్ నెంబర్ వన్ మత్తు వలనను పాయింట్ నెంబర్ టూ ఐహిక విచారణ వలన త్రీ మూడు విషయాలు బాగా అర్థం చేసుకోండి మీ హృదయములు ఒకవేళ తిండి వలలను మత్తు వలలను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఇది కేబిపిఎం పునాది వాక్యం అన్నట్టు మనం దీన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తాం ఈ వాక్యాన్ని ఆ దినము భూమి అందంతటా నివసించే వారి మీదికి అకస్మాత్తుగా వచ్చిను ఏమొస్తుంది ఉరి మీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది పక్షి అనుకుంటుంది అది విత్తనాలు తింటూ వాడి మీద ఆ వాళ్ళ టక్కున పడేది అట్లా అది చాప అది గాలము దాని కొరకే వేసిందని అది తెలుసా తెలుసుకోవాలా తెలుసుకున్న చేప తప్పించుకుంటుంది తెలుసుకునే చేప చిక్కబడు పక్షులు కూడా అంతే ఒకే స్థలంలో ఇన్ని విత్తనాలు వేసిండే ఎవడు వేసి ఉండాలా కంపల్సరీ నన్ను పట్టుకోవడానికి వేసిండాలను గ్రహించాలి కదా పక్షి అయిపో గ్రహించేవా అన్నట్టు కాబట్టి లుకాసా ఉద్యమం మనకు చాలా ఇంపార్టెంట్ వాక్యం నేను దాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించిన వాడిని ఈ వాక్యాన్ని అదేంటంటే ఆ దినము భూమి అందంతటా అంటే భూ సంబంధులందరి మీదకి వస్తుంది ఇది మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరి మీదకి వస్తుంది ఆ దినమున భూమి అందంతటా నివసించి వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును అయితే మీరేం చేయాల కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని పరిగెత్తిపోండి కొండలకి తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండు అని చెప్పండి ఈ వాక్యము ఎప్పుడన్నా నువ్వు దీర్ఘంగా ధ్యానించినవా నువ్వు తప్పించుకోమని చెప్తుందా లేదు ఈ వాక్యం నువ్వు పోయి వైరస్లో చిక్కబడితే నువ్వు పోయి వ్యాక్సిన్స్లో చిక్కబడితే నువ్వు పోయి ఊరిలో చిక్కబడితే పోలీస్ స్టేషన్ల సిట్ చిక్కబడితే ఎక్కడ పడితే అక్కడ నువ్వు చిక్కబడితే నువ్వు నీకు ఏముంది అన్నట్టు అక్కడ ఈ వాక్యాన్ని నువ్వు పాటించలేదు అన్నట్టు ఈరోజు మత ఒక మతం మీదకి ఒకడు ఒకని మతం మీదకి ఒకడు వ్యతికరేతంగా మాట్లాడుకొని పోలీసుల చేతిలో కోట్ల చేట్ల తిరుగుతున్నారు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు వాడు బెయిల్కి ఇవ్వాలంటే ఇన్ని లక్షలు కట్టమంటున్నాడు ఏడికెళ్ళి తెస్తావు పైసలు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా ఆ రీతిగా క్రైస్తవ జీవితం మీరు నీ పిలిపేంది నువ్వు చేస్తుంది కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకోవాలన్నాడు ప్రతిదాన్ని తప్పించుకోమంటున్నాడు అన్నాడు ఏ వెళ్ళా ఊరి ఈ లోక మీదకి ఊరేస్తుంది అందరు చిక్కబడతారు అన్ని గుర్రాలు చిక్కబడ్డాయ లేవా మనం చూసిన జక్ర గ్రంథంలో అన్ని చిక్కబడ్డాయి రథాలను దొలాల్సిన గుర్రలు రథాల లోపల చిక్కబడ్డాయి మళ్ళీ రథాలు వాదన వాటి ఎట్లా పోతే అవి మోటరే కాబట్టి మోటార్లలో చిక్కబడ్డాయి అవి వ్యాన్స్ అలా పోతున్నారు వాటి ఎక్కడికి పోలీస్ స్టేషన్స్కి కోర్టులకి జైళ్ళకి కాబట్టి మనం ఎట్లుండలా తిండి వలన మత్తు వలన ఐహిక విచారాలు ఇంకా నీ కుటుంబము నీ పిల్లలు నీ సమస్యలు ఎంతకాలం కొట్లాడుకుంటా వాటి గురించే పౌలు అందుకేనాడు పెళ్లి చేసుకుంటూ వచ్చే సమస్యలు ఇవి రబ్బాయి అని కానీ పెళ్ళి చేసుకున్నప్పుడు మరి సమస్యలను ఎదుర్కోవాలి కదా సమస్యలను ఎస్కేప్ కావడం అది బాధ్యత కదా నీ బాధ్యతలు నిర్వర్తించుకోవాలని బాక్యం సెలవిస్తుంది కదా కుటుంబం దేవుడు ఏర్పరచుకున్న సంస్థ అదొక చిన్న సంఘం నువ్వు యాజకునివి భర్తవి తండ్రివి తల్లివి నువ్వు యాజకురాళ్ళివి నువ్వు పిల్లల్ని రక్షణ ఏ రోజు వానికి మోకాలుండి ప్రార్థన చేపియవు ఏ రోజు వానికి పాటలు నేర్పవు ఏ రోజు బైబుల్ స్టడీ చేపియవు బైబిల్లో నీకు దేవుని కథలు నేర్పవు మళ్ళీ ఏ రీతిగా నువ్వు యాజకురాలువి ఏ రీతిగా యాజకునివి అందుకే వాడు పెద్ద కనుక చెడిపోతున్నాడు అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు వచ్చి వాళ్ళు అపవిత్రంగా జీవిస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు సమర్థించుకుంటున్నావు మా పిల్లనే కదా కాకి కాకి కాకి కాకిపిల్ల ముద్దే కదా మనకేమో ఇక్కడ హెచ్చరిస్తుండ్రు మీరు జరగబో మనుషు కుమారుని ఎదుట నిలబడాలా దానికి నీకు శక్తి కావాలా శక్తి కావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా తర్వాత మెలకువగా ఉండాలా ఇది కేబీపీఎం మిషన్ స్టేట్మెంటా ఏం స్టేట్మెంట్ అంటున్నా తెలు పంచ పంచలేని అంటాం కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగున్నట్లు ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను ఇది మన ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ ఆలయంలో నిలబెట్టినప్పుడు ఇది చదివిన వాడు గ్రహించాలా త్వరగా వీటిని తప్పించుకో వీటిని తప్పించుకో తిండి మత్తు ఐహికం ఐహికమైన విచారాలు అంటే అందుకే న్యూస్ పేపర్లు అవసరం లేదు మనకి టెలివిజన్ ప్రోగ్రామ్స్ అవసరం లేదు ఇవన్నీ ఐహిక విచారాలు వెళ్ళిపోతూ ఉండండి వెళ్ళిపోతూ ఉండండి వెళ్ళిపోతూ ఉండండి ఎవడి జీవితాలు వాడియే ఎవడి ఎవడి కాళ్ళ మీద వాడే బ్రతకాలని చెప్తాడు ఫిలిపిల్ రాష్ట్ర పత్రికలు అదే చూస్తాము ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక చివరి భాగాలు అదే చూస్తూ ఉంటాము ఎవడి కాళ్ళ మీద వాడు బ్రతకల్లా ఎవడిది వాడికే ఎవడి బారం వాడికే అహిక విచారాలు ఎందుకు ఎక్కువ తీసుకుంటాం ఉంటాయి ఈ లోకంలో ఉంటాయి సమస్యలు ఉంటాయి పేదవాళ్ళ మీద ఉంటారు నువ్వు పని ఒకటే ఆయన ఎదుట యోగ్యునిగా నిలబడాలా ఇది చాలా కష్టం ఆ దినంన అందరూ పరిగెత్తిపోతారని ఎన్నిసార్లు చెప్తాగా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆయన ఎదుట ఎవడు చూడండి వీటన్నిటిని రాబో జరగబోవు వీటిని ఎల్లను అంటే బోరల తీర్పులో జరిగేవి అన్ని నువ్వు తప్పించుకోవాల అందుకే మనం దీర్ఘంగా వాటిని చూపిస్తున్నాం కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి శక్తి ప్రభు నాకు ఆ ఉత్తగా ప్రార్థించేసి సరిపోదు గంటల గంటలు కొట్టుకుంటా ఉంటూ ప్రసాదం సరిపోదు ఆయన ఎదుట నిలబడాల సకల గోత్రంలో రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఎక్కడమైందో వాళ్ళకి శక్తి లేదు పడలేదు అందరూ చిక్కబడుతున్నారు ఎవడు ఆయన ఎదుటి నుంచి నేను కాపాడగలడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను కాబట్టి ను ఆ రీతిగా ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలంటే నువ్వు ఈ వీటి నుంచి జాగ్రత్త తిండి మత్తు ఐహిక విచారాలు ఈరోజు దురదృష్టం ఏంటంటే దేవుని సేవకులకు ఇవే ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా స్టార్టింగ్లో మంచిగా భక్తిగా రక్షణకు వచ్చి సేవ చేస్తూ ఉంటాడు ఏమయ్యా నువ్వు ఇంతగా చేసినావు పిల్లల్ని మళ్ళీ వానికి సరిగా సది పైసలు లేవు వాడిని మంచి స్కూల్కి పంపడానికి పైసలు లేవు ఉండడానికి ఒక ఇల్లు లేకపోయా మనకి ఒక మోటార్ సైకిల్ లేకపోయా మనకి పిల్లలకి మంచి బట్టలు ఇస్తాం రెచ్చగొట్టే ఆత్మ ఇది ఐహిక విచారం అంత మాల్ న్యూట్రిషన్ మంచి ఆహారం తీసుకోకపోవడం శరాలను అంతా కృషింపజేసుకుంటున్నారు వీళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు అసలు ఏం తినాలో కూడా వాళ్ళకి తెలియదు ఏవి పడితే అవి ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు శర్రంలోని అవయవాలు కృషించిపోతున్నాయి మన అన్ని రకాల రకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ మూడిటి నుంచి మనం తప్పించుకోవాల ఎందుకంటే అవి విగ్రహాలు మీ కడుపే మీ దేవత అందుకే తిండి మీ కడుపే మీ దేవత మీ తిండే మీ దేవత మత్తు ఈరోజు అంతా ఆల్కహాల్కి దాన్ని విగ్రహం చేసుకున్నారు తల మీద మోస్తారు బాటల్ అది వారికి దేవత అయిపోయింది మతపరమైన బోధ దయ్యంలో బోధ వారికి మత్త మనుషుల రూ కల్ప బోధలు మత్త అయిపోయినాయి వారిని నిద్ర మత్తు బుచ్చుతున్నాయి మరి ఆయన నువ్వు ఎట్లా తప్పించుకుంటావు బ్రదర్ సిస్టర్ వీటిని తప్పించుకోమని చెప్తుంది వాక్యం వీటిని ఎల్లను అంటే వీటన్నిటి తప్పించుకోవాల నువ్వు చెప్పండి ఎట్లా తప్పించుకుంటారు మీరు మతపరమైన జీవితంలో ఉంటే చిక్కబడతారు అది విగ్రహం కాబట్టి ఇసల్ పెద్ద విగ్రహం ఇసల్ దేశం పెద్ద విగ్రహం వాళ్ళు అరణ్యంలో రోంఫా దేవత నక్షత్రాన్ని మోసిండ్రు దాని తర్వాత ములోకు దేవత నక్షత్రాని మోసింటు వాళ్ళు అరణ్యంలో ఆ నక్షత్రానికి నాలుగు కొణ ఆరు కోణాలు ఉంటాయి బాగా అర్థం చేసుకోండి ఆ నక్షత్రానికి ఆరు కోణాలు ఉంటాయి గతంలో ఎప్పుడో చూపించింట నేను ఆరు అంటే శారీరకమైన జీవితం అని అర్థం ఎందుకంటే ఆరో మనిషిని తయారు కాబట్టి ఆరు ఆరు ఆరు అవి మనిషికి సాదృశ్యం మనిషి మృగంలాగా తయారైన సాదృశ్యం అవి సర్పములు తేళ్లు గొప్పజననికి సాదృశ్యం ముద్ర బొంది శ్రమలుగుండబోయేబో వాళ్ళందరూ మనము మనిషిలాగా లేము మనం ఆత్మస్వరూపిగా తయారైనం అందుకైనా సన్నిధిలో ఉన్నాం అందుకేవి మనం చూడగలుగుతున్నాం కాబట్టి జరగబో వీటిని ఎలానో మనుషుకు మరిని ఎదుట నిలబడకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడం చెప్పాను కాబట్టి అందుకు మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం ఈ ఆన్లైన్ ప్రేయర్స్ ఎందుకంటే మనం కలుసుకోలేకపోతున్నాం కాబట్టి వైరస్ వ్యాక్సిన్స్ నుంచి తప్పించుకోవడం కొరకు ఆన్లైన్ ప్రేయర్స్ చేసుకుంటున్నాం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం ఉదయం చేసుకుంటాం సాయంత్రం చేసుకుంటాం మధ్యాహ్నం చేసుకుంటాం రాత్రి చేసుకుంటాం ఎప్పుడు టైం అప్పుడు మెలకువగా ఉండమంటున్నాడు అక్కడ ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు మెలకు ఉండాల ఎప్పుడైతే ఈ ప్రార్థ ఈ సహవాసంలో నుంచి నువ్వు వెళ్ళిపోతావో నువ్వు ఖచ్చితంగా నువ్వు చిక్కబడతావు నేను భయపెడతలేను ప్రేమతో ఇవన్నీ హెచ్చరిస్తూ ఉంటాను అందుకు నేను మటుకు ఎంత బిజీ ఉన్నా హెల్త్ బాగాలేకున్నా ప్రతిరోజు ఈ ప్రేయర్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అతి తక్కువ టైం సార్లు నేను తప్పించుకునేట్టని ఎంత శ్రమ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా పది మంది నా రూమ్లో కూర్చున్నా వాళ్ళు అట్లుంటే నేను ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటాను ఈ వాక్యం వింటా ఉంటుంది ఇంకటి ప్రార్థనలు అని చెప్పిన నేను చేయకపోతే నేను వేసదరకుండి కదా వేసినేనే క్షమిస్తాను కానీ వేసదరకుండా క్షమించినట్లు కాబట్టి వీటన్నిటినీ తెలుసుకున్న నువ్వు ఏం చేయాలంట పాయింట్ మలసరి మనుషుకు మనని ఎదుట నిలబోటకు శక్తి ఇంగ్లీష్ బైబుల్ అయితే యోగ్యత యోగ్యత ఎదుట నిలబడకు శక్తి కలవరగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండడి ప్రార్థన చేయడం ఒక బాధ మెలకు ఉండడం ఒక బాధ్యత మెలకువగా వాక్యం ధ్యానించడం సత్యాన్ని గ్రహించడం ఆ రీతి ఉంటనే కానీ మనం వీటిని మనం తప్పించుకోలేము అన్న విషయాన్ని మనకు అక్కడ చేస్తున్నాడు అయితే మన జేమ్స్ నంబర్స్ లో ఇందాక చూసినాము ఉరి అది హెబ్రి భాషలో నంబర్ చూసినాం ఇప్పుడు గ్రీక్ భాష నంబర్ చూసినాం స్నేర్ అంటే థర్టీ ఎయిట్ జీరో త్రీ ఫ్రమ్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ అక్కడ కూడా ఒక ట్రాప్ అనుంది ట్రాప్ అంటే చిక్కం అంటమా దాన్ని తెలుగులో ట్రాప్ని ఉచ్చు అంటమా ఉచ్చు కదా ఉచ్చు ఇంగ్లీష్ తెలుగులో ఉచ్చు అంటాం ఉచ్చు కాబట్టి జేమ్ సాంగ్ నంబర్స్లో థర్టీ ఫ్రమ్ ఫోర్ అంటే ఉచ్చు అనుంది దాని తర్వాత ఫాస్ట్ అండ్ బై అూజ్ ఆర్ అ నాట్ నూజ్ అంటే తాడు కట్టడం ఒక జగల్లో మేకేసి కొట్టి ఆ మేకు దారం కట్టేసి తాడు కట్టి అది పోయి ఆ పశువుకి కట్టేయడం ఇక అది ఎక్కడ తప్పించుకోలేదన్నట్టు తర్వాత చిహ్న ఉరి అంటే ఏంటంటే ఒక ట్రిక్ అని ట్రిక్ లేకుంటే టెంప్టేషన్ అని అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది మీనింగ్ టెంప్టేషన్ అంటే శోధన అనుంది అంటే ఇది ఒక శోధన లోకం అంతటి మీదకి రాబో శోధన ఇది దీన్ని ఎవరు తప్పించుకుంటారు అంత ఈజీ కాదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ ప్రభు హెచ్చరిస్తున్నాడు అందుకు నువ్వు ప్రేయర్ చేయాలంటున్నాడు అందుకు నువ్వు మేల్కోవాలంటున్నాడు అందుకు నువ్వు ఆ మూడిటి నుంచి బయటపడాలంటున్నాడు ఇది తిండి మత్తు ఐహిక విచారాలు జేమ్స్ సాంగ్ నంబర్స్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్లో ఏముందంటే ఉరికి ప్రొలాంగ్డ్ ఫామ్ ఆఫ్ అ ప్రైమరీ వర్క్ విచ్ ఈజ్ ఇట్ సింప్లర్ ఫామ్ అకర్స్ ఓన్లీ యాజ్ ఆల్టర్నేట్ ఇన్ సటెంటెన్సెస్ టు ఫిక్స్ అచ్చా టు ఫిక్స్ అంటే టు పెగ్ అంటే బంధించడం స్పెషల్లీ టు సెటప్ సెటప్ అంటే కాచుకోవడం పొంచి ఉండడం అనుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ విగ్రహ రధికును అవుతావో నీ నీ కొరకు పొంచి ఉంటారంట పోయేవాడు నిన్ను పట్టుకోవడానికి ఒక టెంట్ లాగేసి నిన్ను పట్టుకోవడానికి సెటప్ చేస్తారంట వాడు మొత్తం కాబట్టి ఈరోజు అంతా నేను గమనించింది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లలో వాళ్ళు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు అది సెటప్ అది వీడిపోయి వీడు ఒక వీడియో చేసి వాడు రెచ్చగొ వాడు వాడు రెచ్చగొట్టిన దానికి వీడు వ్యతిరేకంగా తయారు చేసి పట్టబడుతున్నాడు ఆధారం దొరుకుతుంది వీడు ఏమేమి మాట్లాడండి అన్ని ఆధారాలు అక్కడున్నాయి యూట్యూబ్లో కాబట్టి జాగ్రత్త కూడా అలా మనం యూట్యూబ్ రన్ చేయాలంటే ఇది చిక్కబడే టైం అనవసరంగా నువ్వు వాడికి అవకాశం ఇవ్వద్దు నేను వచ్చే వారము ధాన్యల గ్రంథం నుంచి చూపిస్తా ధాన్యలు ఏం ప్రవచించండి మన ప్రభు హెచ్చరిస్తుంది దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అంతవరకు ప్రభు మనందరినీ కాపాడాలని ప్రార్థిస్తా పరశుద్ధరకు దేవ మీకు వనాలనైనా మీకే స్థుతులు స్తోత్రాలు మీకే కృతజ్ఞతలనైనా మీకే సమస్త ఘనత మహిమ అర్పించుకుంటున్నాం ప్రభా ప్రవక్త అయిన చెప్పినట్లు నాశకరమైన హే వస్తువు పరిజస్థలంలో నిలబెట్టినప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయాలో నిండి కొండలకు పారిపోవునని మీరు చెప్పినారు తప్పించుకోవాలన్నారు మెలకుండమన్నారు అవును ప్రభ ప్రతి దాని నుంచి తప్పించుకోవాలా లేడీ వాళ్ళే తప్పించుకోవాలా పక్షి వాళ్ళే తప్పించుకోవాలని మీరు హెచ్చరించినారు ప్రభ దానికి వాటన్నింటినీ తప్పించుకోవడానికి మనం మీ ఎదుటి ఇవ్వడానికి మాకు శక్తి కావాలా ప్రవ్వ అందుకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేల్కున్నలాగానే సేవపడండి అబబద్ధమైన బోధ నుంచి మళ్ళీ బయటికి తీసుకుంటండి ఆ విధంగానే మేము మేల్కోగలం లేకుంటే అబద్ధమైన బోధ మన నిద్రబుస్తుంది ప్రవ్వ మేము తండ్రి మళ్ళీ మా హృదయాలు మా హృదయాలు ఒకవేళ తిండి వలన మత్తు వల్ల అహిక విషయాల చేత మందంగా ఉన్నాయేమో మమ్మల్ని పరిశీలించినైనా వాటి నుంచి మేము త్వరగా బయటికి రావాలా ప్రవ్వ ఎందుకంటే తండ్రి ఆ రీతిగా మత్తుకున్న వాడి మీదకి అకస్మాత్తుగా ఉరి వస్తుందన్నాడు ప్రభావ అవి వాటన్నింటి నుంచి మేము తప్పించుకోవాలి అది రాకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోమన్నారు ప్రభ్వా ఎవరు మమ్మల్ని కాపాడలేరు ప్రభావ మేమే కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది తండ్రి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడని చెప్పినారు ప్రభ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడని చెప్పిన ప్రభ ఎవరి మీద మేము బ్లేమ్ చేయం ప్రవ్వ కాబట్టి నైనా అటువంటి జ్ఞానం మా ఇక జరగబో వీటెల్లనూ తప్పించుకోవడానికి మేము మీ ఎదుట యోగ్యులుగాను శక్తిగల వారగు నాగును సహాయపడండి ప్రభు మా ప్రార్థనకి జవాబు అనుగురించి మై మార్గం నిలబెట్టుకోమని బ్రదర్ సిస్టర్స్ అందరిని ఆశ్రయించమని యేసు క్రీస్తు నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధి ప్రేమ గల దేవ చే తండ్రి ఈ సయానికి వాదనలు సర్వాధికారి సర్వలకు గడిచిన కాలం కాపాడిన తండ్రి ఇది వాస్తవంధర హెచ్చరించిన ప్రాభా మీకు ఏలాది వాందనభ మీకే కోట్ల అధికారు చెల్లించుకుంటున్నాం ప్రభావం సమస్త మహిమా ఘనత ప్రభావం యుగ యుగంలో మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి అంత మిమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ నేను ఏ రీతిగా జీవించాలనేది ప్రభావ మీరు ఆకడ సమయంలో ప్రభా మేము నిలబడాలి ప్రభావం శక్తి గల వారొట ఎల్లప్పుడు మెలుగుగా ఉండమన్నారు ఎల్లప్పుడు ప్రార్థన చేయమన్నారు ప్రభావ తిండి వలన కానీ మద్దు వల్ల కానీ ప్రభా అ విచారాల వలన కానీ ప్రభా తండ్రినైనా మందంగా ఉండొద్దు అన్నారు నా తండ్రి నాయన ప్రభా తండ్రి ఈ రీతిగా మేము జీవిస్తున్న ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభావ మమ్మల్ని తండ్రి శక్తిగల వారొటకు మమ్మల్ని తయారు చేయండి తండ్రి నాయన నా తండ్రి ప్రభావ మేము మీరు ఆకరికే సిద్ధపడాలని ఎంతో ఆశపడుతున్నాం ప్రభా తండ్రినైనా మేము ప్రతి ఒక్క పం ఇబ్బందులు ఈ ఆటంకాలన్నింటినీ తప్పించుకోలే ప్రాభా వీటగాని ఊరి నుంచి తప్పించుకోవాల ప్రభావా ట్రాఫిల్ నుంచి మేము తప్పించుకోవాల ప్రాభ ఆయన మాకు జ్ఞానం అనుగ్రహించండి తండ్రి నైనా ఎక్కడ కూడా మేము చిక్కబడకూడదు ప్రాభా వేటిలో కూడా మేము చిక్కబడకూడదు తండ్రి నాయన మీ సహాయం లేకపోతే మేము ముందుకు సాగలేం ప్రాభా మీరే మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన ప్రతి ఒక్క ఊరి నుంచి మేము తప్పించుకోలే ప్రభావ నా తండ్రి మా బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోకూడదు తండ్రి ఎప్పుడు మద్దులై ఉండకూడదు ప్రావా నా తండ్రి మందంగా ఉండకూడదు అండ్రి ఎల్లప్పుడూ మెలకు ఉండాలి ఎల్లప్పుడు ప్రార్థించాలి తండ్రి ఆయన మిమ్మల్ని తప్పు ప్రభా ఏది కూడా తండ్రి మాకు ఇంపార్టెంట్ కాదు ప్రభా అతండ్రి మీ తప్పున్న తండ్రి మా జీవితంలో వేటికి కూడా మేము చోటు ఇవ్వడానికి వీళ్ళదు తండ్రి మీ రాజ్య నీతిని మేము వెతకాల ప్రభావ మీ నామం మందే నాయన మాకు శక్తి ఉంది ప్రభా మీ నామం మందే మాకు రక్షణ ఉంది కాబట్టి ప్రభావ అతండ్రి మీ నామం మందే మాకు నిత్య జీవం ఉంది కాబట్టి తండ్రి ఆయన నిన్నే మేము ఆరాధించాలా నిన్నే మే స్థుతించాల ఇటువంటి ఏ వస్తువులకునైనా ఏ క్రియలకునైనా మా జీవితంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రభావ తండ్రి నాయన ప్రతి ఒక్క ఏ వస్తువులు తండ్రి మా దగ్గరకు వచ్చే ప్రతి వస్తువులు ప్రభావ దాన్ని దూరం పెట్టాల ప్రభాబెట్టాగ్రత్తగా తండ్రి పరిశీలించి అతని మేము ముందుకు సాగల ప్రభావ మీరే మాకు సహాయం అనుగ్రహించండి మాకు జ్ఞానం అనుగ్రహించండి వివేచనం అనుగ్రహించండి ప్రభా ఆయన ఈ దినం ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా అతన్ని మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు వేలాది వందనాలు ప్రభావ తండ్రిని ఆయన నేను ఎవరైతే మీ సహాయ స్థితిలో ప్రభావాన్ని ఆ తండ్రి అనారోగ్యాల పాలయ్య ప్రభావ ఎంతో మందినైనా దీనిలో ప్రభాన్ని చెప్తున్నాయని మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరినీ ప్రభావం మీరు స్వస్థపరచండి లేవనెత్తండి కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించండి తండ్రి నా తండ్రి ప్రభావ దీని మనసులో వారు దండ్రిలో ఉన్న ప్రభావ తండ్రి వారందరినీ ప్రభావం మీరేనా తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీటింగ్ లో పరుగులో ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడు ఉందండి ప్రభావ ప్రతి కీడు నుంచి అపాయాల నుంచి తప్పించిన వారిని ప్రతి చోట మీరు శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మీరే మీ సేవలు వారందరినీ బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా హీరో ఈ లోకం ప్రభా వ్యాక్సిన్ లాని తండ్రి ఆయన తండ్రి నాయన చూసుకుని అతిశయిస్తుంది ప్రభా నా తండ్రి మేము ఆ రీతిగా అతిశయించట్లేదు ప్రభా ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని కాపాడలేదు సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం ప్రభా మీరు తప్ప మమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు ప్రభా మీరు తప్ప మమ్మల్ని ఎవ్వరు తప్పించలేరు ప్రభా తండ్రి ఈ లోకంలో ఏది చూసుకుని ప్రభావ మేము అతిశయించినా ప్రభా నా తండ్రి అది మా పూరేగా పూరే ప్రభా కాబట్టి నా తండ్రి నాయన మీ మేము అతిశయపడుతున్నాం మీరున్నారనే నమ్మకంతో ఉన్నాం ప్రభా అనేటువంటి జ్ఞానం ప్రభావ ఈ లోకంలో జనాలకు లేదు ప్రభా కాబట్టి డబ్బు కోసం వ్యాక్సిన్ కోసం ఈ రీతిగా పరిగెత్తు ప్రభావ వరపాట్ల తనిఖీలు చూపించండి తండ్రి వారికి నా తండ్రి ఆయన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు మీద ఆధారపడే కృపను అనుగ్రహించండి తండ్రి ఆయన వ్యాక్సిన్ వల్ల చెప్తాను నా తండ్రి ఏవైతే నాయన బలహీనతలు ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని వినిపించుకుని ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఇటువంటి మీ స్వరం మాకు వినిపించిన చంద్రశేఖరని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అన్న కుటుంబానికి ప్రతి ఒక్కరిని మీరు రక్షణలోకి నడిపించాడు అన్న కుటుంబంలో మీరు శాంతి సమాధానం దయచేయండి ప్రభావ అన్న వెళ్ళే ప్రతి చోట నాయన మీ యొక్క కంచకాహించండి ప్రభావ దుష్టి కానీ నాయన హానికరైనా ఏది కూడా నా తండ్రి నాయన ఎటువంటి కీలు కానీ గరిచేరుకొని మీరు ఎల్లప్పుడూ కాపాడండి ప్రభావ నా తండ్రి ఆయన ఇంకా నా తండ్రి బలమైన ఆహారం మాకు తింపించనుగ్రహించండి ప్రభావ నా తండ్రి చేసిన వాళ్ళ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పర్వాల బిడ్డలు కూడా మీరు తోడేయండి ప్రభావ ఎటువంటి నైనా అపవాది చిక్కుల్లో వాళ్ళు పడిపోకుండా ప్రభావిత సహాయం వరకు అనుగ్రహించిన తండ్రి ఎల్లప్పుడూ నేను కాపు కాపాడండి తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరు అక్కడికి సిద్ధపరచుకోండి ప్రభుత్వం అనేకులను సిద్ధపరిచేటప్పుడు అనుగ్రహించండి తండ్రి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నా తండ్రి అనేకమైన విషయాలు మాకు బోధించిన నమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వేలాది వందనాల క్రితంగా చెల్లించుకుంటూ నేను క్రీస్తు పరిషత్ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ పరిశుధుల ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయచు ప్రభా నీకు లెక్కలు వందనాలు ప్రభా కృతజ్ఞతాస్థితుల స్తోత హళలియ రజ పరిశుధ్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభ దేవాచు ప్రభ వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభా దేవాచు మాలో ఇంకా ఏదైనా ఆస్కారం ఉంటే తీసిపోయండి ప్రభా దేవాయప్రభ నీ యొక్క వాక్యాలను ప్రభా మేము ఇంకా మీరు మాకు సాందేతండ్రి దేవ మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా మరి నీ యొక్క జ్ఞానం చెప్ప మేము ఇంకా అన్ని తెలుసుకున్నకు మీరు మాకు సాయం దయచేయండి ప్రభా దేవా ఏసీ అని లెక్కలేని వందనాలు ప్రభా దేవాయ ప్రభా మేము దేనికి కూడా ప్రభా చిక్కబడద్దు ప్రభా ప్రతి ఒక్క మీరు మమ్మల్ని తప్పించని ప్రభా మమ్మల్ని కాపాడండి తండ్రి ఏసీ అనికే స్తూతం నీకే వందనాలు తండ్రి దేవాయసు ప్రభాన్ని ఎదుట నిల్వబడడానికి ప్రభా మాకు శక్తిని దయచేయండి ప్రభా దేవా మేము దివారాతులు ప్రార్థించాలి ప్రభా మెలుపువగా ఉండాలి ప్రభా దేవాయచ ప్రభావ మాలోన మతనం నుంచి విడలా దయచేతండి దేవ మేము సర్వ సత్యం లోతులకు మమ్మల్ని నడిపించాను ప్రభా నీకేస్తవుతాం నీకు ఇవ్వనాలి తండ్రి దేవాన్ని చిత్తానుసరంగా మేము నడుచుకోవాలా ఈ యొక్క చిత్తంలో ప్రభా మేము మెలవేళ వర్ది మీరు మాకు సాయం దయచేతండి దేవాన్ని ఇకేస్తాం నీకు ఇవ్వాలి ప్రభా దేవాయచ ప్రభా మేము ఇంకా ప్రభా నీకులకు శువార్త ప్రకటించాలా ప్రభా కొత్త మేము నేర్చుకోవాలా ప్రభా అన్నింటిలో ప్రభా మేము వర్ది మీరు మాకు సహాయం దయచేతండి దేవాన్ని ఇక్కేస్త అవుతాం నీకే వంద ప్రభా దేవా యొక్క దేశంలో ప్రభావ రకరకాల రోగాల నుంచి రకరకాల వైరస్ల నుంచి ప్రభావ ఎయిడ్స్ క్రిస్త నామం ప్రభావల దయచిన ప్రభావ ప్రతి బిడెం ప్రభావం యొక్క అస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచిన ప్రభావం దేవని యొక్క గాయమైన అస్తంలో ప్రభా ఎంతో స్వస్థత ఉంది దేవా ప్రతి ప్రజల పట్ల ప్రభా కనికరించి దయ చూపించని ప్రభా ఏసియాత్రం నీకే వనాలి దేవా అఫ్ఘనిస్తాన్ దేశం విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ అక్కడ ఉన్న జనాన్ని మీరు మార్చువని వారికి మారుమంచుని దయచని ప్రభావ దేవ ఎవరు ప్రభా అక్కడ గొడవలు జరగకుండా ప్రభ ఆ దేశమంతట ప్రభ ఏ చూకృష్ణ నామం ప్రభా సమాధానం పరచని ప్రభా ఏ చూకృష్ణ నామంలో ఆజ్ఞాపించడం తండ్రి ఏసీ యొక్క ఆత్మకార్యం జరిగించని మీరు అక్కడ కాపాడని ప్రభా రక్షించని ప్రభా ఏసీ నీకే స్తోత్రం నీకే వదనాలు దేవా దేశ దేశం అందర ప్రభా శాంతి సమాధానం ఐక్యత దయచని ప్రభావ ఏ సుప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభాని యొక్క సువాత అందబడాలి ప్రభా ఈ లోక రాజ్యంలో అన్ని కూడా ప్రభా క్రిస్తేసు రాజ్యం కావాలని ఆయన మరి మేము కూడా ప్రభా అనేక లొక్క శువాత ప్రకటించాలి ప్రభా యొక్క సమయం ప్రభా చాలా త్వరలో ఉంది ప్రభా కానీ ఏచు ప్రభా ఇంకా సమయం ఇస్తున్నాం అంటే ప్రభా అనేకులకు నీ యొక్క సువాత అందబడాలని ప్రభా ఏచు ప్రభా మరి మేము ఇంకా యొక్క తెలుసుకొని అనేకులకు సువాత ప్రకటించాలి ప్రభా మమ్మల్ని దీవించని ప్రభా అశ్వం చేత నీ నీ యొక్క కృపా వరల చేత ప్రభా అందరినీ కూడా ప్రభా మీరు దీవించని ప్రభా ఏ అనేక స్తోత్రం నీకున్నారు ప్రభా దేవ ఆనాధ వారిని కూడా ప్రభా నీ యొక్క రేఖ కింద భద్రపరచుకోం ప్రభా దేవా పిల్లలందరూ ఎలాంటి ఎఫెక్ట్స్ వాళ్ళకు జరగద్దు ప్రభా ఆ యొక్క మొబైల్స్ వాళ్ళ ప్రభా దేవాయించ ప్రభావ మరి ప్రతి ఒక్క బిడ కూడా ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయం ప్రభావ ప్రతి ఒక్క చిన్న పిల్లల ప్రభా నీ అందు భక్తి కలిగి జీవితం వారికి దయచేయం చిన్నతనం నుంచి ప్రభా నేను స్థుతించి ఆరాధించబడిన తయారు చేయ ప్రతి ఒక్కడే మీరు జ్ఞాపకం చేసుకోండి మన నీ యొక్క రాకడికి మందిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పరిషితురా గొప్ప దేవా సర్వశక్తి సంపన్ను మహోన్నతుడకు దేవా మహిమా స్వరూపకు తండ్రి కృపమేడా నీకే నికే లేసయ అబ్రహా నిశాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపమేడ నా తండ్రి యొక్క మధ్య కన్న సమిలనైనా మీ యొక్క స్వరం మీద దండతు కనిగిరించినైనా నైనా స్తోతలు అర్పించుకున్న అయినా ద్వారా మీరు మాతో మాట్లాడనారు ప్రభా నాశనకరమైన హే వస్తువు ఏ రీతిగా అది మీరు చూసినప్పుడు మీరు ఏ రీతిగా తప్పించుకోవాలా అనే విషయాలు మాతో మాట్లాడనారు ప్రాభ దాన్ని బట్టి నీకు వన్నాలు ఇసయ్యా ప్రతి నాశనకరమైన హే వస్తు ప్రభ ప్రపంచమంతా ప్రతి దశలో ప్రవణ తండ్రి అది దేవుని మందిరంలో ప్రభ వాళ్ళ హృదయాల్లో ప్రభా అది ప్రదర్శించుకున్నారు ప్రభా పాత నిబంధన కాలంలో మందిరంలో పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని చర్చెస్ లో పెట్టుకొని భయంకరంగా చేస్తున్నారు ప్రభావ ఎంతోమంది తెలియకుండా ప్రభావ చెక్కబడిపోతున్నారు ఆ ఊరిలో పడిపోతున్నారనైనా ఆ రీతిగా ఉంటుండగా ప్రభావి మేము ఎట్లా తప్పించుకోవాలో మీరు మాతో మాట్లాడినావు ప్రభావ వాళ్ళు ఏ రీతిగా బయటకు తీసుకోవాలో కూడా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వర్ణాలు నీకే కృతజ్ఞతలు ప్రభావ మీకంటే మీకంటే ఎక్కువగా దేన్ని మేము ప్రేమించొద్దు ప్రభా మాకు దూరమని కాక నా ప్రభ ప్రతి దశలోనైనా మీకు విధేత చూపిస్తున్నాయి అయినా మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించే బిడ్డగా తయారు చేయని ప్రావా ఓ దేవా ఆ ఒక కాలంలో ప్రాభ ఉరి వచ్చినట్టు అకస్మాత్తుగా ఈ భూమి మీద మనుషులు వచ్చినట్టు ప్రభావ మీరు తప్పించుకోమన్నారు ప్రభావ పది దశలు మేము తప్పించుకోవాలి మమ్మల్ని గురించి మేమే జాగ్రత్త పడాలా నా దేవ ఐసు ప్రభావ నా ఐగికమైన తిండి వల్ల మత్తు వల్ల మేము కాకుండా ప్రభావా ఎదుటి శక్తిమంతులు నిలబెట్టుకు ఎల్లప్పుడు మేము ప్రార్థన చేస్తూ ప్రావా మీ ఎదుట మేము నిలబడాలా మీ చెంత మీరు నడిపించాలా अलांट सीता मैं नादिष्ट मा विश्वासा बलपरशन के नीक वंदी से प्रति दशो मन मेम जाग्रत जीवन प्रति दशो प्रभा नु महम पची बिड मे उभा ఆయన గొప్ప జనం పట్ల మీ కనికరం చూపించిన అయినా ఈ కాలం భయంకరంగా ప్రభావ నాశనకరమైన ఏ వస్తువు పెట్టుకున్నారు ప్రాభ వాళ్ళ నుంచి ఎట్లా దేవా దాన్ని బయట తీసుకుని రావాలో మాకు అజ్ఞానం వివేచన మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ప్రతి దశలో మేము మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఆయన మా ప్రతి దశలో మీ వల్ల మేము జీవించాలని ఆయన మీ పోలిక మమ్మల్ని మార్చమని ప్రాదిష్టం అయినా మాలు ఇంకేమైనా చూపించండి నాయన వాటి ఒప్పుకొని విచ్చిపెట్టాలా మీ కనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రభావ ఆయన ప్రతి దశలో మా హృదయాలు పరిశుద్ధంగా ఉండాలా మా హృదయమే మీ ఆలయం ప్రభావ మీ మందిరం ఈ మందిరం పరిశుద్ధంగా ఉండాలా అప్పుడే మీరు మా హృదయంలో ఉండి మాకు తండ్రి లాగా ఉంటారు ప్రభావ కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలా వాటి అన్నింటి నుంచి మేము దూరంగా పారిపోవాలా ప్రభావ పక్షి ప్రభ బోయవాడి నుంచి తప్పించుకున్నట్టు మేము ప్రతి దశలో అన్నిటి నుంచి మేము తప్పించుకోవాలా ప్రభావ అలాంటి సేవా జీతం నడిపించాలంటే జ్ఞాన వివేచనకు అనుగరించి మన ప్రాదిష్టమైన ఈ ఆరుతుల్లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ మీరు ఆశీర్దించండి నూతనంగా అభిషేకించి మీ కొర గొప్ప సాక్షిని పెట్టుకోండి అయినా ఓ ప్రభ నన్ని నీకే వందాలేసయ్యా సందర్శక ముట్టని ప్రభావకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఎన్నో విషయాల ప్రవాహాల ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలుసాయా మా విశ్వాసాన్ని బలపరుస్తున్నారైనా అయినా ఐసే ప్రభావ నీకు వందాలు చెల్లిస్తున్న మంచి ఆరోగ్యంతో ఇచ్చేయండి ఉద్యోగ స్థలంలో పని వాటి అందట్లో కుటుంబంలో ప్రతి దశలో ప్రభావ వేరే సాయికి నడిపించండి ప్రతి శాసన పెట్టుకున్నాయని నీకు వందాలు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి గొప్ప దేవ వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడమని ప్రాదిష్టమైన కుటుంబ అగ్ని కంచి వేసి మీ దూతల కాపులు అనుగ్రహించండి గొప్ప దేవ ఇస్త ప్రభావాలు దీవించి గొప్ప సేవకులుగా మీరు తయారు చేయండి అయినా ఇస్తారు మీరు మంచి ఆరోగ్యం అయితే కుటుంబికులు అందరూ ప్రవా నైనా ఇస్తే ప్రవా మీకు సత్యంలో వచ్చి ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభావా నడిపించమని ప్రాదిష్టమైన ప్రతిదీ మేము తప్పించుకోవాలా ప్రభావ నా దేవ ఒక పని మీరు మమ్మల్ని ఈ లోకంలో తీసుకొచ్చినది మేము సంపూర్ణ నిర్వర్తించుకోవాలా అనేకులు మీ చెంత మీరు మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆకు మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి మన ప్రభు ఏ్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో